Good morning ladies and gentlemen. Morning, Welcome to the last two days of the one week program on communication skills. Uh, will you please stand up once? Surely you are standing on your own feet. How confident are you? Ask this question to yourself. has the education, whatever education you had, given you the confidence that is needed to stand on your own legs? Answer is well known to you. And the answer can be different from person to person. Some of you may say, we are very confident, sir. Some of you may say, we are not that confident. Why am I beginning this session with a particular introductory remark? Disco. thank you we want that education by which character is formed what is the objective of education character is formed strength of mind is increased it must go up the intellect is expanded ability to know to remember to recall to apply to extend to expand to experience and to excel and by which one can stand on one's own feet swami krishna so why are you here to learn something to learn something more but essentially to stand on your own feet am i right why are you here to stand on your own feet and what is required To stand on your own feet, character must be formed, strength of mind must be increased, intellect must be expanded. An all-round improvement in the human being. Communication skills helps. That is the purpose of Vivekananda, Institute of Human Excellence, Paramahansa. There can be, and there are, many institutions which should collect some fees from you, some amount. They may teach you spoken English or communication skills for one month, two months, three months, and sometimes they even guarantee, in thirty days we will make you talk in English. And if not, it is different. God bless them. I am not critical. I am only trying to tell you that what could be the purpose of an institution, like Ramatrishnamat in conceiving of an idea like Vivekananda Institute of Human Excellence with the sole purpose of ensuring that the idea expounded by Swami Vivekananda is translated into a reality which means by the end of this one week hopefully you must be able to have these three goals yes or no? now four days over out of the six days program so many of you must have become really 66.67% more confident in your communication skills how many of you can feel and say that improvement in you say compared to monday when you started the course to today friday morning there is got about 66 at least 50% improvement in your ability to communicate please raise your hands good i am very happy i hope the balance i will humbly submit i will try to do Now, before i proceed further i ja normally enquire because of my fascination not love for my mother tongue that is telugu how many of you cannot follow telugu telugu endariki artham kadu తేగూ సమ నీ సకే హెయిస్డ్ ఇన్ ఆల్ ది థ్రీ లెగ్వేజ్ ఆ నో ఆ నో అ ఫోర్థ ఆవ బీన్ టాకింగ్ టూ యూ ఇన్ ఇంగ్ ఆయ శోర యూ ఆర్ కన్విన్స్ దూ నో ఇంగ్లీష్ అండ్ ఆ కెన కమ్యూనికేట్ బట్ మాయ పవర్ పొయింట్ ప్రజెంట్ ఇజ ఇంగ్ బీ యూజింగ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు ద పర్పజ ఆఫ్ దూ ట హార్ట్ a seed will sprout in a fertile soil if i can touch your heart at least for one or two minutes with at least one or two points i am sure i will activate you and that is the purpose of this program clear so when i switch over to telugu because i have already inquired from you and you have no objection you are able to follow telugu don't say sir this is an english medium program we are from urban english medium high who youth and where you have there you speaking telugu yes i dare to speak in telugu no natantonda yes sir hrudayani ki taak anadi manasu loki vellado nachite ne ishta padta mu nachakapothe i don't care ఎవరో ఒకరు తిక్కగా నేను అందంగా లేనా అంటారు పా అంటావు నాకు నచ్చరాందాన్ని నీ దృష్టిలో నువ్వు అందంగా ఉన్నావు నేనేం దానికి నాకు నాకు ఇంకొకరు నచ్చారు నీకు అర్థమైందా ప్లేన్ ఫేసు నా కళ్ళతో ఏం చేయాలి నా కళ్ళతో చూడు అంటే ఈ నేను అనేటువంటి స్వభావం మనిషిలో ఏదైతే ఉందో అది అభివృద్ది చెందాలనేటువంటి ఆలోచన విత్తన రూపంలో మనస్సులో నాటుకోవాలి yes i want to become different i am yuri i want to prove that other oka tapas <laughs> oka tapana oka taha create cheyagalagalani <laughs> thani motivation antam inspiration anantam aa inspiration appudaithe manushulo vastundo you become unstoppable dobbaga aapule anni mee prabansam thani pura varagalichitavana ఇంతో పొయ్యి ఉంటే స్పార్క్ అగ్నిపుల్లో స్పార్క్ కదా అగ్ని పర్వతాలను ఎవరు రగిల్చారు మీ హృదయంలో ఒక అగ్ని పర్వతం మేల్కొనాలి ఎవడాడు మిమ్మల్ని దాట్ ఈస్ దర్పస్ ఆఫ్ ఇంటరాక్షన్ దాట్ ఈస్ దర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడానిక ఆలోచనలు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడానిక పనులేకొచ్చారా ఇక్కడికి అంటే పొందే ప్రయోజనం మనం పెట్టుబడి పెడుతున్న సమయానికి ఎక్కువ లాభాన్ని తీసుకురావాలి కదా పొద్దున లేచారు స్నానం చేశారు వచ్చారు ఇక్కడికి గంట గంటలో కూర్చుంటారు మళ్ళీ ఇంటికి వెళ్తారు ఉద్యోగాలు మీ ఇష్టం ఏవేవో పనులు చేసుకుంటారు అంటే ఇది లాభం కలగొద్దు ఆ లాభం ఎక్కువ అవ్వాలి తక్కువ అవ్వాలా త్రాసు ఎక్కువైతే ఆకర్షింపబడతారు తక్కువైతే తృఢీకరిస్తారు నచ్చితే మీ ఫ్రెండ్కో చెల్లెలకో తమ్ముడికో చెప్తారు వేడు రామకృష్ణ భట నచ్చకపోతే వద్దు అటుొద్దు నమ్ము నీ మానసిక సంసిద్ధత మీద మీరు బాగుపడటం ఆధారపడి ఉంటుంది నాకు సంబంధించినంత మటుకు నేను ఒక్కగానే మాట్లాడుతున్నాను ఇటు ఒక మాట ఇటు ఒక మాట చెప్పటం కానీ ఎవరు బాగుపడతారు ఎంత బాగుపడతారు అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది మీ మీద ఆధారపడి సో ఆర్ యూ రెడీ ఓకే విల్ స్టార్ట్ మార్నింగ్ వచ్చ అగెయిన్ ఐ వెల్త్ హాల్ పువ్వులలో ప్రకృతి రహస్యం దాగి ఉంది ప్రశ్నిస్తే తెలుస్తుంది ఆలోచించకపోతే తోచదు పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది రకరకాల ఆన్సర్లకు అవకాశం ఉంది ఏది తప్పది కాదు మొగ్గ లేకుండా పువ్వు అవుతుందా ఈ మొగ్గ చెట్టు కొమ్మ రెమ్మో ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం నుంచి ఆహా విత్తనం నుంచి పువ్వు వచ్చిందన్నమాట మరి ఆ పువ్వు ఏం చేస్తుంది కాయవుతుంది పండు అవుతుంది మళ్లీ విత్తనాలు ఇస్తుంది అంటే విత్తనం టు విత్తనం ఒక సర్కిల్ ఆలోచన నుంచి మళ్లీ ఆలోచనకు చేరుకోవటానికి మధ్యలో ప్రశ్న సహాయం చేస్తుంది ప్రశ్నిస్తే ఆలోచన కొనసాగుతుంది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 మనస్సును దేనికి సిద్దం చేసుకోవాలి ఆలోచించటానికి సిద్దం చేసుకోవాలి ఆలోచించటం మొదలది ఏమవుతుంది అర్థమవుతుంది ఆలోచించటం బానేస్తే ఏదో చెప్తున్నాడు చెప్పని అర్థం చేసుకో అర్థం చేసుకోవాలనిపించదు అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించాలని చెప్పని అనిపించదు పదాలు పొడిగా ఉంటాయి పదాలకు ఒక అర్థం ఉంది శబ్దానికి ప్రాణం పోయాలి కమ్యూనికేషన్ లో సాధించవలసింది ఏమిటంటే పదం పదం యొక్క అర్థం దాని పరమార్థం తెలిసి పలికే తీరులో దానికి ప్రాణం పోయాలి తెలుగులో ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఇదే ఇంగ్లీష్ లో కనుక నేను ఎవ్రీ వర్డ్ హ్యాజ్ అ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ యూ మస్ట్ బీ ఏబుల్ టు సే ఇట్ ఇన్ సచ్ అర్ దెస్ ది హార్ట్ ఆఫ్ ద పర్సన్ రివీలింగ్ ఇట్స్ పర్పస్ మోటివేటింగ్ డ్యూ టు యాక్ట్ లానే ఉంటుంది ఐ క్యాన్ ఇంగ్లీష్ నుంచి తెలుగు తెలుగు నుంచి ఇంగ్లీష్ కు నేను హంబుల్ గా ప్రయత్నం చేసి షిఫ్ట్ అవ్వగలను బట్ దట్స్ నాట్ పాయింట్ ఒక్క నిప్పుర చాలు ఇంత పెద్ద గడ్డివాము కూడా తగలబెడుతుంది ఎందుకు తగలబడే గుణం అక్కడుంది తగలపెట్టే గుణం ఇక్కడ నిప్పురవ్వలో బాగుపడే లక్షణం కనుక మీలో ఉంటే ఈ సెషన్స్ మీకు మా ఆత్మ అమ్మ సంపాదించింది నాన్న సంపాదించింది ఇంత డబ్బుంది ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం ముప్పై వేలు నలభై వేలు జీతం వస్తుంది ఆ ఏదో ఇంప్రూవ్ చేసుకోమని అన్నందుకు వచ్చినా గానీ చెప్పండి ఇప్పుడు ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నానో అర్థమైందా అవును అర్థమవుతోందా రైట్ వెల్కమ్ టు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠ స్కిల్స్ భావ ప్రకటన సామర్థ్యాలు భావ ప్రకటన నైపుణ్యాలు అది తెలుగులో నేను ఇంత తెలుగు అభిమానం ఉండి కూడా నేను భావ ప్రకటన నైపుణ్యాల తరఫున మరిగేటోబోతుంది అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇంగ్లీష్ పదవే వాడుకుంటాను రైట్ నా పేరు ప్రొఫెసర్ విశ్వనాథన్ నేను ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను రైట్ అక్కడ కనబడిందంతా రాసుకుందామనే తపన కొందరులో ఉంటుంది కొందరు నేనా పెన్నా అలవాటి అసలు కొందరు తెచ్చుకోరు కూడా ఇంకా చిన్న సీక్రెట్ చెప్పనా చిన్నప్పటి నుంచి మనం ఏదో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మున్సిపల్ స్కూలు ప్రైవేట్ స్కూలు కాన్వెంట్ స్కూలు గ్రామర్ స్కూలు టెక్నో స్కూల్లో ఏదో స్కూల్లో చదివాము అసలు లెసన్ వింటూ నోట్స్ తీసుకోవడం గనక నేర్చుకుంటే జీవితంలో బాగుపడతారు కానీ ఇప్పుడు నేను ఎందుకు వద్దానంటున్నారు మరి మైండ్ డిస్ట్రాక్ట్ అవు అక్కడున్నది రాసేసుకుంటూ కూర్చుంటారు దీనికి ఒక మార్గం ఉంది మార్గం ఏమిటంటే ఇవాళ రేపు రెండు రోజులు నేనే చెప్తాను కాబట్టి అమ్మాయిలలో ఒక్కరూ తమ ఈమెయిల్ ఐడీ ఇస్తే నేను నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మీకు ఇమెయిల్ చేస్తాను మిగిలిన అమ్మాయిలకు మీరు పంపించుకోండి అలానే అబ్బాయిల్లో ఒక్కరు తమ ఈమెయిల్ ఐడి నాకు ఇస్తే మిగిలిన అబ్బాయిలందరికీ ఓపెన్ గా ఆ అడ్రస్లు కొట్టి వాళ్ళకి పంపించండి ఎప్పుడైతే ఇది మీ దగ్గర ఉందో మీకు రాసుకోవాలనే తాపత్రయం ఉండదు కదా దానివల్ల నిందామనే ఆలోచన వస్తుంది కదా అది నాకు కావలసిన ప్రయోజనం ఆమె క్లియర్ మరి అమ్మాయిల్లో ఎవరు పంపిస్తారు ఇతర అమ్మాయిలకి సో ఒక కాగితం చించి అమ్మాయిలందరినీ వాళ్ల ఇమెయిల్ ఐడి రాసివ్వమని చెప్పు స్టార్ట్ ఇచ్చేవారు నేను వేరే చిన్న కాగితం మీద నీఈయిల్ ఐడి నాకు రాసివ్వు అబ్బాయిలు ఎవరు ఓకే సో టెర్ ఆఫ్ ఎ పేజ్ ఆర్ టూ ఫ్రమ్ యువర్ ఆస్క్ సంబంధం వివేకానంద పేజ్ ఎందుకు జావులే ఇంక తెల కాగితం జించమని ఎవరినైనా నీది వేరే కాగితం మీద రాసి నాకు ఇవ్వు అది నెమ్మదిగా వింటూ సర్కులేట్ చేయొచ్చు తప్పు స్పెల్లింగ్ రాయకండి కిందటి సార్ ఇట్లానే ఓ క్లాస్ లో చెప్తే అరవై మందికి పద్నాలుగు బౌన్స్ అయినాయి అక్షరాలు సరి ఉండవు ఉన్నది ఇరవై ఆరు అక్షరాలు తిక్కతిక్కగా రాస్తే అట్ట ఈ ఐలెక్క కనబడుతుంది ఎమ్మో ఎన్నో నాకు తెలియదు నాకు ఎవరికైనా తెలియాలి కదా అందుకోసమని ఓకే అర్డీ అవును అండర్ రూల్స్ కాగిత మీరు ఇట్ట ఆలోచించదో కమ్యూనికేషన్ ఓకే ఇప్పుడు ఈ రూల్స్ ఎందుకు పెట్టిండాడు తెల్లగా అయితే మేము ఊరుకుంటూ ఉంటే రామ నేను కాదు తప్పక్కడం మనోడు ఎట్ట రాసిన రోజు చూడండి క్లియర్ గా కదా హ్యాండ్ రైటింగ్ క్లియర్గా ఉండాలా అడ్డం నిలువు డయాగ్నల్ కాదు బట్ ఓకే సో ఎక్కడున్నాం నేను మీకు ఇమెయిల్ పంపిస్తాను కాబట్టి కళాలకు కాస్తంత విశ్రాంతి చెప్పండి అక్కడ ఉన్నది రాసుకోవద్దు నేను చెబుతున్న లెక్చర్ లోంచి ఏదైనా పాయింట్ రాసుకోదలిస్తే రాసుకోవడం నాకు అభ్యంతరం లేదు ఐ నాట్ ప్రొహిబిటింగ్ టు ఫ్రమ్ రైటింగ్ ఆ నోటింగ్ డౌన్ ఎనిథింగ్ అండ్ ఇఫ్ యువర్ సెల్ఫ్ ఫోన్ హాస్ ది ఎబిలిటీ టు రికార్డ్ ఇట్ రికార్డ్ మై లెక్చర్ హ్యావ్ నో అబ్జెక్షన్ అదిగా నాకు కావాల్సింది కాన్సన్ట్రేట్ ఆ కాన్సంట్రేషన్ వల్ల చాలా తేడాలుంటాయి చూద్దాం విఆర్ అవర్ థాట్స్ మనం మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలున్నాయి మనస్సులో దానివల్ల మన మనస్సుపై మాటపై చేతపై ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం ఉంది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు ఇతరులు మన గురించి మంచి అనుకోవాలని మనం ఎందుకు అనుకుంటున్నాం ఏ ఇతరులు మన గురించి చెడుగా అనుకుంటే ఏమవుతుంది బాగుంటది నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తగ్గిపోతారు ఎనిమీస్ ఎక్కువ అవుతారు సో ఐ వాంట్ టు బి గెటింగ్ ఏ గుడ్ నేమ్ అందరూ నా గురించి మంచి అనుకోవాలి నన్ను ఆప్యాయతతో స్నేహంతో ప్రేమతో చూడాలి ఇది మనసులో ప్రతి ఒక్క మనిషికి ఉండేటువంటి కోరిక ఈ కోరిక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఫుల్ఫిల్ అవుతుందా మామూలు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఫుల్ఫిల్ అవుతుందా నెగటివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఫుల్ఫిల్ అవుతుందా మంచి కమ్యూనికేషన్ మంచి అంటే చెప్పడం కష్టంగాని మన మనసులో కొన్ని స్పష్టమైనటువంటి విషయాలున్నాయి ఉదాహరణ నేను అబ్బాయిని క్రిటిసైజ్ చేయడా టీచర్ రైట్ ఇంకోసారి అతనికి మీకు మీకెందుకు చూపించా ఆయన ఇన్సల్ట్ చేయడానికా అడ్డం రూల్స్ ఉన్నప్పుడు రూల్ ఎందుకు అసలు సృష్టించబడింది దాని మీద వ్రాస్తే మనం ఎక్కడో కెనడాలో మొదలెడితే ఆస్ట్రేలియాకి వెళ్ళకుండా పోవాలి అసలు నిజానికి ఎంత అలవాటు అవ్వాలంటే తెల్ల కాగితం ఇచ్చినా నేరుగా రాయటం అలవాటు కావాలి అందుకని రూల్స్ బుక్స్ తో స్టార్ట్ చేస్తాం మనం స్కూల్లో కదా అంటే మనం గమనిస్తూ ఉంటే నేర్చుకునేది ఎక్కువ అవుతుంది గమనించకుండా ఉంటే తొలకాగం అయితే రూండ్ బుక్ అయితే ఇప్పుడు ఆయనదో ఆయన డైరీ చూడు వివేకానంద బొమ్మలు కనబడింది వద్దు నాచించవద్దు తెలంగాణ నోటించండి అని చెప్పాడు ఇది అర్థం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ప్రతి మాట ప్రతి చూపు ప్రతి చేత ప్రతి నడక ప్రతి నడవడి ప్రతి ప్రవర్తన ఎవ్రీథింగ్ ఈజ్ బీంగ్ ఇంటెలిజెంట్లీ ఇంటర్ప్రిటెడ్ బై ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హూమ్ యూఆర్ ఇంట్రాక్టింగ్ నేను ఎందుకు చెప్పుకు పుడా ఆ అమ్మాయి అమ్మాయితో మాట్లాడుతున్నదని అనుకుంటా అంటే నాకేమనిపిస్తుంది ఓహో నేను చెప్పేది బాగులేదు కాబోదు ఆ అమ్మాయి అమ్మాయి నువ్వు చెప్పుకుంటున్నారు నా పాఠం వింటం లేదు అని నాకు అనిపిస్తుంది అనిపించదా ఈ పాయింట్ చెప్పకపోవచ్చు మీరు అనుకోకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి బాగా చెప్తున్నలే ఆ అమ్మాయితో అనుకున్నావు నాకేం చూస్తు బాగా చెప్తున్నాడు అంటావు తెలియదు కదా నేనేమనుకుంటా ఎట్లా మాట్లాడుతున్నాను నా ఫీలింగే I have the freedom to have an opinion of my own, but I will not give you the freedom to have an opinion of yours If you got the rest of everyone's perspective. Nook is still there.... You need to explain the conclusion This woman is saying I tell her that is what she is taking and taking away and I didn't explain what she is looking at. Yes, that is a lot of negative qualities at work. It is a lot of powerlessness that speaks ఉదాహరణగా అమ్మాయి మాట్లాడదాం అనుకున్నాం ఏ మాట్లాడుతున్నాం ఏ స్కూలు అమ్మాయి మూడు అప్సెట్ అవుతుంది నేను ఇరిటేట్ అయ్యాకే నేను అప్సెట్ అయ్యాను మీ అందరి మూడు అప్సెట్ అవుతుంది అయితే ఎంత జాగ్రత్తగా నెగటివ్స్ ని కంట్రోల్ చేసుకోవాలో ఎంత జాగ్రత్తగా పాజిటివ్స్ కి సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలో తెలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది దాని ఆంతర్యం ఏమిటి అంతరార్థమేమిటి మన కమ్యూనికేషన్ స్కిల్స్ తో మనం ఇతరులను బాగా అర్థం చేసుకోగలుగుతున్నామా ఇతరులు మనని అర్థం చేసుకునే తెలివితేటలు వాళ్లకు భగవంతుని ఇచ్చాడు కాబట్టి మనమెలా వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్లు మనల్ని ఎలా అర్థం చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలి ఇప్పుడు లేవు గాని పాత రోజుల్లో దా కుండలుండే ఆ దార కుండలు అప్పుడప్పుడు చిక్కుపడ్డా చిక్కు పడిపోతే ఏం చేయాలి ఏం చేస్తామమ్మా చిక్కు పెట్టామంటే ఇప్పుడు అనవారు లేదేవోమ్మ మీ తరం వాళ్ళకక్కడ అంత రోల్స్ రీల్స్ వ్యవహారం అయింది చిక్కుపట్ట తెలుసు జడ చిక్కుపడింది ఏం చేస్తాం కత్తిదే నెమ్మదిగా మన జుత్త కదా అందుకని కొంచెం ప్రేమతో చిక్కు వీరాలి నీకు అర్థమవుతుందా చిక్కు పడటం సాధ్య లక్షణం చిక్కు తీయగలిగే ఓప్పు నేర్పరితన నీలో ఉండే ఒక దారకుండా చిక్కు ముందు లూజ్ చేస్తాయి ఏం చేస్తా గుంజుతావా లూజ్ చేస్తా లూజ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడో దేని కింద ఏది ఎటు పోయిందో తెలుస్తుంది మనకు కనబడుతుంది స్పష్టంగా అది నెమ్మదిగా తీయటానికి ప్రయత్నం చేస్తాం చిక్కు ముడులు విప్పే సామర్థ్యం కావాలా చిక్కు వేసే సామర్థ్యం కావాలా చిక్కులో ఇరుక్కునే సామర్థ్యం కావాలని పోయి అర్థమైపోయింది సో ఐ క్యాన్ ప్రొసీడ్ ఓకే రైట్ సో వి అవర్ థాట్స్ అని నేను అన్నప్పుడు ఆలోచనలేమిటి ఎక్కడి నుంచి వస్తాయి మనం చదువుతున్న పుస్తకాలు చూస్తున్న సినిమాలు చూస్తున్న టీవీ సీరియల్స్ చూస్తున్న ఇంటర్నెట్ సైట్లు చూస్తున్న సెల్ ఫోన్ మెసేజ్లు మనుషులు కళ్లు ఎన్ని సోర్సెస్ ఆఫ్ థాట్స్ ఇవి గనక మంచివి మంచి ఆలోచనలు ఉంటాయి మన దగ్గర మంచి పదాలు వస్తాయి ఇవి గనక అంత మంచివి కాకపోతే మనలో మంచి ఆలోచనలు ఉండవు మంచి పదాలు నోరు వింటే రావు మీరేమనుకోకపోతే మనలో చాలా మందికి వల్గర్ లాంగ్వేజ్ తెలుసు ఇంగ్లీషో హిందీనో తెలుగు బట్ యూ డోంట్ లూజ్ ఇట్ ఎదుటి వాడితే నాకు అర్థమైపోతుంది మీకు అర్థమవుతోందా అంటే అర్థం ఏమిటి నాకు తెలుసు నేను వాడను సంస్కారం మీరు గనక ఆ సంస్కారం లేక వాడితే నాకు అర్థమవుతోంది మీ మనస్తత్వం ఎలాంటిదో అదే సార్ నువ్వు తెలిసిన తర్వాత వాడకపోవటం ఏంటి మీకు అర్థమవుతోంది అని చెప్పే పాయింట్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ అన్ అవేర్ ఆఫ్ ఇట్ ఐఎమ్ అవేర్ బట్ ఐ డోంట్ యూజ్ సంస్కారం మర్యాద పద్ధతి పిల్లలు ఉన్నారు ఆడపిల్లలున్నారు మా వయసు ఉన్న వాళ్ళు ఎవరో మేము కూర్చుంటే జోకులు వేసుకుంటారు మేమో అది వేరే విషయం మీకు అర్థమవుతుందా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకపోవటం తప్పు ఎప్పుడు నోరు మూసుకుని ఉండాలో అప్పుడు నోరిపటం తప్పు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో నేర్చుకోవాల్సిన ఒకనొక ప్రముఖమైన అంశం ఏమిటంటే ఎప్పుడు నోరిప్పాలో తెలియాలి ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలియాలి నోరు విప్పినప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎంత చెప్పాలో ఎవరితో ఎలా చెప్పాలో తెలియాలి అందరితో ఒక్కటే చెప్తా కుదరదు పెద్దవాళ్లకు చెప్పే తీరు వేరుంటుంది పది మంది ముందు మాట్లాడే తీరు వేరుంటుంది ఒకరో ఇద్దరు ఉన్నప్పుడు చెప్పే తీరు వేరుంటుంది గొంతు పెంచే అవసరం ఉండొచ్చు గొంతు తగ్గించే అవసరం ఉంటుంది నిదానంగా చెప్పే సందర్భం ఉంటుంది గట్టిగా చెప్పే సందర్భం ఉంటుంది నిదానంగానే గట్టిగా నొక్కి చెప్పే సందర్భం ఉంటుంది మీకు అర్థమవుతుందా 360 సిక్స్టీ డిగ్రీస్ ఎప్పుడైనా విన్నారా ఒక వన్ సెంటీమీటర్ డయామీటర్ ఉన్న సర్కిల్ కి ఎన్ని డిగ్రీలు ఉంటాయి త్రీ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ డయామీటర్ ఉన్న సర్కిల్ కి ఎన్ని డిగ్రీలుంటాయి ఉండవా నీకు తెలిస్తే ఉండు నేను తెలియని వాళ్ళు దొరుకుతారేమో అని నేను చూస్తున్నా ఫైవ్ సెంటీమీటర్స్ డయామీటర్ ఉన్న సర్కిల్ కి ఎన్ని డిగ్రీలు ఉంటాయి కంటికి కనబడనంత చిన్న ఆవగించంత కన్నా చిన్న నలుసు దానికి ఎన్ని డిగ్రీలుంటాయి డయామీటర్ సేమ్ ఉండదు డిగ్రీలు సేమ్ ఉంటాయి డయామీటర్స్ ఏం ఎట్లుంటది అన్నమాట డయామీటర్స్ ఏమట్లుంటది నేనేది చెప్తాను వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ ఆవ గింజ అని చెప్తా డయామీటర్ సేమ్ ఉంటుందా డయామీటర్ సేమ్ ఉండదు ఏమి సేమ్ ఉంటుంది త్రీ డిగ్రీస్ సేమ్ ఉంటుంది అంటే విత్తనమైన ఈ విశాల విశ్వమైన త్రీ డిగ్రీస్ ఉంటుంది కదా విత్తనం కావచ్చు చిన్న పాయింట్ డాట్ కంటి కనబడనంత నలుసు అంత పాయింట్ కావచ్చు లేక ది వాస్ట్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ కావచ్చు సర్కులర్ షేప్ గనక ఉన్నట్టు అయితే పాయింట్ అది అదేదో స్క్వేరో రెక్టాంగుల్ అయితే దిస్ డజెంట్ అప్లై అక్కడ మనం యాంగిల్స్ అన్న పదం వాడము మనం ఫోర్ అది వేరే ఈ డిగ్రీస్ అన్నప్పుడు ఏమిటంటే త్రీ డిగ్రీస్ ఉంటుందని అంటే మూడు వందల అరవై చూసేటువంటి సామర్థ్యం గనక మనకుంటే నేర్చుకోవాలి మనం టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ లో ఓ ఇంగ్లీష్లోనో తెలుగులోనో సైన్స్ లోనో మ్యాథ్స్ లోనో ఒక చాప్టర్ తక్కువ ఉంటే కోపలు అందుకుపోయి ఉండేది కాదు జీవించే సామర్థ్యాలు నేర్పించకుండా బయటకు పంపిస్తున్నారు మీకు అర్థమైందా ఎలా జీవించాలి తినాలి బతకాలి అంటే if only we had something more by the time we passed our tenth class we could have molded our life much better probably we have missed it and that's why these institutions are necessary committed activity inspired work to inspire millions of youth so that we can indirectly transform this hospital play our humble role right okay so ఉఆర్ అవర్థ ఈ థాట్స్ ఎక్కడ ఉంటాయి మైండ్ మైండ్ ఎక్కడ ఉంటుందమ్మా బొట్టం వెళ్ళి ఉంటుందా ఎక్కడ ఉంటుంది మైండ్ ఎక్కడ ఉండవే మైండ్ ఎక్కడ ఉంటుంది నాట్ షూర్ ఫోర్ ఆప్షన్స్ మోకాల్లో ఉంటుంది హృదయంలో ఉంటుంది గొంతులో ఉంటుంది కనుగోమల మధ్య ఉంటుంది ఇంకో ఆప్షన్ ఇక్కడ ఉంటుంది తెలిసి చెప్పకపోతే పాపం వస్తుంది తెలియపోతే నేనేమనుకోను తప్పు చెప్పినా ఏమనుకోను తెలిసి చెప్పకపోతే మాత్రం పాపం వస్తుంది కదా మనస్సు మనస్సు ఇక్కడ ఉంటా లేదా ఇక్కడ ఉంటా మనస్సు మెదడు బుద్ది మనోబుద్ధ్యహంకార చిత్తాది నాహం న్రోత జిహ్వేనేత్రేణ వ్యోమభూమి తేజోన వాయు తేడాలు ఉన్నాయి గాని మనస్సు అంటే బుర్ర చేసే పని మెదడు చేసే పని బ్రెయిన్ ఇస్ ది హార్డ్వేర్ ది సాఫ్ట్వేర్ ఇస్ ఆల్ దట్ లర్న్ అండ్ బుటింగ్ థాట్స్ ఆఫ్ థాట్స్ ఇక్కడ ఉండవు ఇక్కడ ఉంటాయి టచ్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి కనబడతాయంటే కనబడవు అది వేరే సంగతి ఇప్పుడు న్యూరో మంచి బ్రిలియంట్ న్యూరో సర్జన్ బుర్ర పక్కన ఓపెన్ చేశాడు కోడికి ఏం న్యూరాన్స్ కనబడుతుంది నీకు తెలుగు ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు మలయాళం వచ్చు సంగీతం వచ్చు నృత్యం వచ్చో వాడేం చెప్పలేడు ఫాలో మీ ఇతరులకు కనబడవు మనకు కనబడవు కానీ మనకు తెలుసు సంకేతాలను సరిగ్గా పట్టుకుంటే కమ్యూనికేషన్ స్కిల్సే కాదు ఏ సామర్థ్యాన్నైనా అభివృద్ధి పరుచుకునే సామర్థ్యం వస్తుంది మనకి ఆ సంకేతాలను పట్టుకోకుండా వదిలిపెడితే చేతిలోంచి గాజు గ్లాస్ కింద పడితే ఎలా పగులుతుందో అలా ఆపర్చునిటీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ నాట్ టు మిస్ ది ఆపర్చునిటీస్ బట్టు గెట్ అండ్ గెయిన్ ది ఆపర్చునిటీస్ ఒక అవకాశం దొరికితే దాన్ని పట్టుకోవాలా పట్టుకోకపోతే వచ్చిన ప్రతి అవకాశాన్ని జాడవిడ్చుకుంటుంటే జీవితం ఎందుకు అవుతుంది సద్వినియోగపరుచుకుంటే జీవితం అవుతుంది లేకపోతే కాదు మనసుంది మీ మనసు ఇదేనా ఎప్పుడు మీ మాటింటుందా అప్పుడు మీ మనసు ఎందుకైంది ఇప్పుడు నా ఇది నా చేయ పైకంటే పైకి పక్క కంటే పక్కకి ఇలా అంటే ఇలా ఇలా అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగాలి అప్పుడు నా చేయి కదా ఇప్పుడు నేను చెప్పి తిప్పు అంటే తిప్పుతావు ఎటు తిప్పాలని అడుగుతావు వెంటనే బికాజ్ యూ కాంట్ అండర్స్టాండ్ మీ అంద ఎక్స్ప్రెస్ ఇట్ మీకు అర్థమవుతుందా మరి నా కంట్రోల్లో లేని నామన్ సెట్ అవుతుంది అది ఉండదు దానికి భగవంతుడు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు ఆ ఫ్రీడమ్ ఎలాంటి ఫ్రీడమ్ అంటే సమ్టైమ్స్ ఇట్ కంట్రోల్స్ అస్ ఇన్స్టెట్ ఆఫ్ అవర్ కంట్రోలింగ్ ఇట్స్ పర్మిషన్ ఇడు చూడమంటే అడు చూస్తుంది కాసేపు నుండి చదువుకుందాం వద్దు టీవీ సీరియల్ చేద్దాం మన అందరికి ఎక్స్పీరియన్సే కదా ఎందుకోట్లా మనస్సును నిగ్రహించుకోలేకపోతే మనస్సులో వచ్చేవేమిటో పోయేవేమిటో చేసేదేమిటో ఎలా నిగ్రహించుకుంటావు అందుకని కాస్త మెడిటేషన్ నేర్చుకోండి కాస్త యోగా నేర్చుకోండి हस्त प्राणायाम नारीरिक आरोग्यमेक आरोग्या शरीर कना मन मुख्यमंत्री ओ रु कि बर उंटाई रू कि तक बरवे नष्ट ना इक उन्न लक्ष कणाल निक्षिप्तमुन आलोचन आवेश कलू प्रश्न वास्तवा निजू भविष्य आलोचन ఇవి అది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు నేను కొంచెం తెల్లగా ఉంటే బాగుంటాను బాగుంటది తెల్లగా ఉండాలంటే ఏం చేస్తారా ఫేర్ అండ్ లవ్లీ వాటర్ అది ఎట్లా దొరుకుతుంది ట్యూబ్ల దొరుకుతుంది నేను డ్రమ్ముల బాగుంటా తెల్లగా అవుతానా అబ్బా వైఆర్ మీకు అర్థమవుతోంది నేను చెప్పే పాయింట్ నేను తెల్లగా ఉంటే బాగుండేది ఇంకో పదేళ్లు ఎంగారుగా ఉంటే ఇంకా బాగుండేది ఎందుకు వైఆర్ యూ వరీడ్ అబౌట్ థింగ్స్ దట్ యున్ కంట్రోల్ మెచ్యూరిటీ ఉన్న స్థితిని అంగీకరించి దానిని ఏం చేస్తావో తెలుసుకోవడం అనే ఒక పాజిటివ్ ఆలోచన నీ మనసులో ఉంటే యూ ఆర్ కమ్యూనికేటింగ్ అండ్ ఇంట్రాక్టింగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ వండర్ఫుల్ మ్యాన్ అది ఎప్పుడైతే లేదో ఇతరులను చూసి ఈయన పొడుగున్నాడు నేను లేను ఆయన అందంగా ఉన్నడు నేను లేను ఈయన ఉంగ ఉంగరం ఉన్నది నాకు లేదు వాళ్ళకు అది ఉన్నది నాకు లేదు అన్ని లేవు ఇక ఎందుకు బతకడమని ఆత్మహత్య చేసుకుంటాను నీకేమో అర్థమవుతుందా వై పీపుల్ ఆర్ డిస్కరేజ్ ఈస్ హెల్తీ బట్ కంపీట్ కంపేర్ అండ్ కంపీట్ పాజిటివ్ అరే చక్కగా ఆయన చెస్ ఆడతాడు నేను నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకోవాలి తప్ప నెక్స్ట్ టైం కాంపిటీషన్స్ ఎప్పుడు పోతున్నావో చెప్పు నే కూడా వస్తా అని చెప్పని ఓ ఇద్దరిని పంపించి ఇప్పుడు పోకుండా కూడా నేనే ఫస్ట్ వస్తా వాళ్ళు సెకండ్ వస్తా ఓకే హెల్తీ కాంపిటీషన్ ఈజ్ నెసరీ నాట్ అన్హెల్తీ కాంపిటీషన్ ఈ పాజిటివ్ ఐడియాస్ కూడా మనసులోనే ఉంటాయి ఇంకొకరు బాగుపడితే చూసి సహించే తత్వం మనసులో ఉంటుంది ఇంకొకరు బాగుపడుతుంటే చూసి కుళ్లి కుళ్ళి కుళ్ళి ఏడ్చే మనస్తత్వము మనసులోనే ఉంటుంది అంటే మనస్సుకు ఎంత నిగ్రహం నేర్పాలి ఎలాంటి ఆలోచనలు వచ్చేటట్టు చూడాలి ఇప్పుడు మనం ఏది కళ్ళతాలు పెట్టుకుంటారు బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు బాగుల్స్ పెట్టుకుంటారు బానే ఉంది సిక్స్ బై వాళ్ళకి ఎందుకని దుంప అంటే ఒక ఫిల్టర్ వేస్తున్నారు కదా ఎలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు ఏ ఫిల్టర్ అయ్యాలో తెలిస్తే బాగుంటుంది నీకు అర్థమైందా రకరకాల ఆలోచనలు వస్తాయి నేనేం చేయను దానికి కానీ ఏ ఫిల్టర్ వేసుకోవాలి అర్థమైందనుకుంటున్నా ఓకే రైట్ వేర్ అవర్ థాట్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్ take care of your mind. You will improve in every aspect, including communication skills. Tune your mind. Manasakur shruti chesu mani. Paka vajjani vajim chitaanika mundhu adhi sitar ayana, tabla ayana, percussion instrument ayana, stringed instrument ayana, shruti chesu mani. శృతి చేయకపోతే అపస్టుతులు పలుకుతుంది అపస్థుతులు పలుకుతే వినాలనిపించారు జారింగ్స్ ఆఫ్ లైక్ టు రన్అవే ఫ్రమ్ ది ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ సెన్ దేర్ అండ్ రిజినింగ్ టు ది ప్లేస్ సో మనస్సును శృతి చేసుకోవాలి ఇందాటి నుంచి నేను ఏం చెప్తున్నాడైనా అని మీకు అనిపించుండవచ్చు అదే వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ చెప్పాలి కదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఎందుకు చెప్పడం లేదు అని అనిపించి ఉండవచ్చు కానీ నేను చేస్తున్న పని వాళ్ళకు ప్రయోగం చేశాను నేను దాదాపు ముప్పై నిమిషాలు అయింది నేను మాట్లాడటం మొదలెట్టి ఈ ముప్పై నిమిషాలు నేను ఇంకా సబ్జెక్టులోకి దిగలా ఒక దాదాపు నూట నలభై స్లైడ్స్ ఏవో తయారు చేశాను నేను థర్డ్ స్లైడ్ లోనూ ఫోర్త్ స్లైడ్ లోనో ఉన్నా అవన్నీ మీకు పంపించేస్తున్నా కాబట్టి నేను కొన్ని చెప్పకపోయినా పరాలి చదితే మీకు అర్థమైపోతుంది ఏం ప్రయోగం చేస్తున్నాను ఐ వాంట్ టు ట్యూన్ యువర్ మై ఆ ట్యూనింగ్ ప్రయత్నం చేస్తున్నా ట్యూనింగ్ చేస్తున్నందువల్ల ఏమవుతుంది You will learn to live in the present. You will learn to live in the present. ఎగ్జిట్ అయ్యేంత వరకు అపశ్రుతులు పలికే మనస్సు పరాభవానికి కారణమవుతుంది శృతి చేసుకున్న మనస్సు ఏం చేస్తున్నామో తెలుసుకుని జీవిస్తుంది లర్న్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్ అనే చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే సమయం అంటే టైమ్ ని పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కింద డివైడ్ చేస్తాం పాస్ట్ ఈజ్ లాస్ట్ వన్స్ ఫర్ ఆల్ నాట్ అవైలబుల్ ఫ్యూచర్ హ్యాజ్ నాట్ ఎట్ అరైవ్ అండ్ హెన్స్ నాట్ అవైలబుల్ ది ఓన్లీ థింగ్ దైలబుల్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ పాయింట్ నంబర్ టూ ఫ్యూచర్ కెన్ నెవర్ డైరెక్ట్లీ బికమ్ ది పాస్ట్ సెకండ్ బై సెకండ్ ఇట్ మస్ట్ స్లిప్ అండ్ బికమ్ ది ప్రెసెంట్ అండ్ దెన్ ఇట్ విల్ ఆటోమేటికలీ స్లిప్ అండ్ బికమ్ ది పాస్ట్ సో వాట్ ఈస్ అవైలబుల్ ఫర్ దీని పాయింట్ ఆఫ్ టైం And if you అండ్ ఇఫ్ యూ మిస్ ది ప్రెసెంట్ యూ ఆర్ నాట్ ఓన్లీ మిస్సింగ్ ది ప్రెంట్ బై డీషన్ యూ ఆర్ మిస్సింగ్ ది ఫ్యూచర్ ఆల్సో వర్తమానంలో మనస్సును శృతి చేయటం గనక మనం నేర్చుకోని పక్షంలో వర్తమానమే కాదు భవిష్యత్తును కూడా కోల్పోతున్నట్టు లెక్క అందుకని ట్యూరింగ్ ది మైండ్ అంటే వర్తమానంలో మనస్సును నిగ్రహించుకుని చేస్తున్న పనేమిటి ఎక్కడున్నాను ఎందుకు వచ్చాను ఏం లాభం కలగాలి నాకు స్వార్థమే అవచ్చు కాక పరాలేదు ఈ స్వార్థంలో ఒక rahasya ఉంది మనుషులందరూ బాగుపడితే దేశం బాగుపడదు దేశం అంటే మట్టి కాదు మనుషులు మనుషులందరూ బాగుపడితే దేశం బాగుపడదా మనుషులు లేని దేశం అంటూ అవుతుందా భిన్నంగా ఒక రకంగా ఉంది పశువులు పక్షులు ఇవన్నీ ఉంటాయి కానీ వాటికి తెలివితేటలు దేవుడు ఇవ్వడా కాన్సెప్ట్ ఆఫ్ ఎ నేషన్ concept of quality, concept of liberty, concept of democracy, concept of beauty, concept of values, you manishim edharsuk artamainat to pashulaki artam ka andhikari manish eyncheh ali, thiru chetan wadu koal ekkadun nahi, ekkadun nahi, eppu wadu kuntao, learn to live in the present, tune your mind, wear our thoughts, understand the thinking and questioning process and the learning process, start implementing whatever you know and that will make a big difference in your life. ఒకటి బొమ్మలో अमायకమైన కళ్ళు ఈ చివర ఉన్నటువంటి మూడవ బొమ్మలో తెలుసు కొంచెం అంత अमाయకత లేదు మధ్యలో ఉన్న కళ్ళు ఎన్నో కబుర్లు చెప్తుంటుంది i can communicate 90% of all that that you have learned have been learned through visual means ప్రపంచంలో ఈ మీకెంత తెలుసో ఒక ఆయన బహుశా ఆయన ఏదో చదువుకున్నాడు ఇంకొకరేదో ఎక్కువ చదువుకున్నారు వాళ్ళకి ఎక్కువ తెలుసు అంత కరెక్టే నైంటీ ఆఫ్ ఆల్ దట్ యు నో ఇంకో సిక్స్ సెవెన్ పర్సెంట్ ద్వారా నేర్చుకుంటాం మిగిలిన ఒకటి రెండు మూడు అంతా మిగిలిన మూడు నాలుగు పర్సెంట్ సర్దుకుంటాయి అందుకని కళ్ళెక్కడ ఉండాలి ఇక్కడ ఇక్కడ విద్యాదాతి వినయం ఎంత నేర్చుకుంటే అంత వినయంగా ఉండు ఎంతో తెలుసుకుంటే గాని తెలిసేది తెలిసింది తక్కువని తెలుసుకోవలసింది ఎక్కువని తెలియదు తక్కువ తెలుసుకున్న వాళ్ళు ఎంగిరిస్తు రాకులాగా ఎగిరెగిరి పడతారని మనకు సాగుతుంది అంటే అర్థమేమిటి ఎప్పటికప్పుడు నీకెంత తెలుసు తెలుసుకుంటూ ఉండు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది ఆ అప్పుడు తెలుసు వస్తుంది అంత తెలీదు ఎంత పొందిక ఆ భావన మనిషి మనస్సులో ఉంటే బాగుపడతాడు చెడిపోతాడు మనం బాగుపడే అవకాశాలు కోల్పోతున్నాం అది బాధాకర ఓకే సో ఇప్పుడు ఈ కళ్ళ గురించి ఎందుకు మాట్లాడానో మీకు అర్థమైతే ఒకసారి ఆ బొమ్మ చూడండి అంటే ఏంటమ్మా రోడ్డుంటే చాలు కదా బ్రిడ్జ్ ఎందుకు రెండు కొండలున్నాయి మామూలుగా అయితే ఈ కొండ మీద నుంచి ఇట్టా ఇట్ట ఇట్ట ఇట్ట దిగి కిందకొచ్చి మళ్లీ ఇట్ట ఇట్ట ఇట్ట ఇట్ట ఇట్ట వెళ్లి వెళ్లేసరికి ఒక కిలోమీటర్లు అవుతుంది పెట్రోలు టైం ఇవన్నీ ఖర్చు అవుతాయి అలా కాకుండా రెండు కొండల్ని గనక కలిపేస్తే దూరం perforce so ayyothundi ivanni laavalu migilipothayi manaki communications can begin build better beautify or break the bridges nakavaru telidu nimpereya santosh santosh yen chestuntavu i working as a test lead with united health okay nice meeting you పరిచయం లేని వ్యక్తులతో పరిచయం కలిగించుకోవటానికి కమ్యూనికేషన్స్ పనికొస్తాయి స్నేహాన్ని పెంచుకోవటానికి పనికొస్తుంది అందమైన పరిచయంగా మార్చుకోవటానికి పనికొస్తుంది డాష్ డాష్ మిగిలినవన్నీ మీకు తెలుసు ఉన్న స్నేహాన్ని చెడగొట్టడానికి కూడా పనికొస్తుంది విరోధాన్ని పెంచడానికి పనికొస్తుంది పగ పెంచుకోవటానికి పనికొస్తుంది ప్రతీకారం తీర్చుకోవటానికి పనికొస్తుంది అంటే కమ్యూనికేషన్ పనికి అన్నింటా పనికొస్తుంది పాయింట్ అర్థమైందా మీకు ఎంత ఉండాలి మరి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అంత జాగ్రత్తగా ఉంటామా ఉంటున్నామా అనాలోచితంగా ఓ మాట అనేస్తామే మనస్సు నొస్తోందో లేదో గ్రహించమే ఇంకొకరు అదే మనల్ని అంటే మన మనస్సు నొచ్చుతోంది అని మనం బాధపడతామే ఇంత సున్నితత్వం ఇతరులో ఉందని ఎందుకు గ్రహించడం మనం పాయింట్ అర్థమవుతుంది అన్నమాట కదా సో ఇండిపెండెన్స్ దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది వచ్చినందుకు ఆనందిస్తున్నారా బాధపడుతున్నారా ఆనందిస్తున్నారా దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా లేదా దీని గురించి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు ఎందుకంటే డెమోక్రసీ కదా అందరూ ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానా నేస్తలు ఒప్పుకోజ్ వీఆర్ డెమోక్రటిక్ నా పాయింట్ అది కాదు పుట్టినప్పుడు వీఆర్ అట్టర్లీ డిపెండెంట్ కదలటం రాదు మాట్లాడటం రాదు చూడటం రాదు ఏమీ రాదు ఆ అట్టర్ డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ కై తహతహలాడతాం వీ వాంట్ డూ థింగ్స్ ఆన్ అవర్ ఓన్ అండ్ ఇవే ఉల్ వాంట్ ఇట్ ఆ ఇండిపెండెన్స్ నుంచి ఇంటర్ డిపెండెన్స్ కు ఎదగటం మనిషి జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అంశం కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్ప్ చేస్తాయి ఎలా చిన్నప్పుడు పాపిట ఇలా దువ్వాలో ఇలా దువ్వాలో అమ్మ డిసైడ్ చేసింది నన్ను డిసైడ్ చేయడం ఆవిడ అడగదు నేను చెప్పాను నీకు అర్థమైంది ఆ తర్వాత ఒక వయసు వచ్చాక అమ్మ అందరూ ఈ పాపిడి దూపుతున్నారే నాకు ఆ పాపి పావుడు రాని మొహానికి ఊకో నెమ్మదిగా ఇండిపెండెంట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ తర్వాత అమ్మ ఉన్నా నాకు ఇరవై నాలుగేళ్లు వచ్చాయి ఉదాహరణకి అవునా పెళ్లి చేసుకున్నాను మా ఈ పాపతో ఈ పాపి పెట్టుకోండి అండి వెంటనే స్టార్ట్ చేసేస్తా కనిపించిన ఇరవై నాలుగేళ్ల తల్లి ఏమిరా మా నీకు తెలియదే మా ఆవిడ చెప్పు ఇండిపెండెన్స్ చిత్రమైన రహస్యం ఏమిటంటే మనిషి అక్కడ ఆగిపోతున్నాడు అక్కడ మనం చేస్తున్న పొరపాటుని చెప్తున్నాను మీకు సొంత ఆలోచనలు సొంత అభిప్రాయాలు సొంత ఫ్యాషన్స్ ఉంటాయి తప్పు కాదు మరీ ఆధారపడి పెరిగితే అది ఏమిటది నీ సొంతంగా ఆలోచించు నువ్వు సొంతంగా నిర్ణయించి నీకు కావాల్సింది ఏమిటో తెలుసుకునే ఉన్న రోజులు పట్టించుకుంటా నేనే తర్వాత ఏమవుతుంది నీ గతి అని అన్నమాట బట్ ఇంటర్ డిపెండెన్స్ నేను ఇక్కడ ఎదురుగుండా నిల్చున్నా ఓ పదో ఇరవై వస్తువులు నా ఒంటి మీద ఉన్నాయి పదో ఇరవై వస్తువులు నా ఒంటి ఉన్నాయి ఈ పదో ఇరవై వస్తువులు చేయటానికి ఎన్ని వందల మంది కృషి చేస్తే ఆ వస్తువులన్నీ నాకు వచ్చాయి అంటే మరి వాళ్ళని నేను గౌరవించాలా లేక తృణీకర భావంతో చూడాలా మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ హాల్లో ఉన్నాం ఈ హాల్లో ఎన్ని వస్తువులున్నాయి వందల కొద్ది వస్తువులు ఉన్నాయి ఈ వందల వస్తువులు ఎన్ని వేల మంది తయారు చేశారు కదా ఆ వేల మందిని మనం గౌరవించాలా వాళ్ళ గురించి మనస్సులో మంచి అభిప్రాయాలు పెట్టుకోవాలా మామూలుగా అయిన అభిప్రాయాలు పెట్టుకోవాలా ఎలాగైతే ఇతరులు సృష్టించింది నేను వాడుకుంటున్నానో నా ఆనందానికి మరి నేను ఇతరుల ఆనందం కోసం పనిచేద్దామనే ఇంటర్ డిపెండెన్స్ భావన మనస్సులో బలంగా లేకపోతే దానివల్ల దోషాలు దానివల్ల ద్రోహాలు దానివల్ల తప్పులు దానివల్ల దుష్ఫలితాలు ఏర్పడతాయి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఎలాంటి ఆలోచనలు ఉండాలి గౌరవించే ఆలోచనలు ఉండాలా అగౌరవభావంతో చూసే ఆలోచనలు ఉండాలా ఉంటున్నాయా చెక్ చేసుకోండి నేనన్నీ ప్రశ్నలు రేట్ చేస్తాను సమాధానాలు మీకే వస్తాయి చిన్న అవును ఇవో మామూలుగా నైన్ ఫిఫ్టీ దాకా చెప్పంటారు నేను నైన్ దాకా చెప్దాం అనుకుంటున్నా ఉంటారా నైన్ ఫిఫ్టీన్ కి ఏదో ఉద్యోగం సద్యోగం వెళ్లాల్సిన వెళ్ళిపోతే నేనేమనుకోను కామ్గా లేచి ఎడిపోండి నైన్ థర్టీ దాకా చెప్తా రేపు నైన్ దాకా చెప్తా ఇప్పుడు చిన్న ఇంటరాక్టివ్ సెషన్ ఇంతసేపు నే మాట్లాడుతున్నా నేదో ఒకటో రెండో ప్రశ్న అడిగితే మీకు సమాధానం చెప్పారు అవునా ఇప్పుడు మీరు మాట్లాడతారు ఒక ఎనిమిది పది మందిని అడుగుతారు ఎవరు అడుగుతానో నాకే తెలియదు నెంబర్ టూ అక్కడ అడిగి ఇక్కడ అడిగి అక్కడ అడిగి మళ్ళీ ఇక్కడికి అంటే ఎట్ ర్యాండమ్ అని చెప్పని అంటారు వరుసగా వన్ టూ త్రీ ఫోర్ అని అనను నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్న బొమ్మ గురించి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పాలి నిజానికి మీరు అబ్బో ఎంఎస్సీ చదువుకున్నారు చాలా చక్కగా అద్భుతంగా కవిత్వం కూడా చెప్పేయగలరు దాని గురించి వద్దు నాకు ఒక్క పాయింట్ చెప్పాలి ఇక్కడ ఉన్న క్రిటికల్ ఎలిమెంట్ ఏమిటంటే నేను ఈయన అడిగిన తర్వాత ఈమెను అడిగినప్పుడు ఆ పాయింట్ రిపీట్ చేయకూడదు కొత్త పాయింట్ చెప్పాలి పదో మనిషి కూడా పదవ కొత్త పాయింట్ చెప్పవలే రిపీట్ చేయకూడదు రూల్స్ అర్థమయ్యాయా చదివి స్టార్ట్ అవునా తర్వాత ఇంకో చిన్నది మర్చిపోయాను ఏమిటంటే ఓసారి అడిగాను కదా ఇంకా మళ్ళీ అడగా అనుకో మళ్ళీ అడుగుతా ఓసారి అడిగినాక మళ్ళీ అడుగుతా ఎందుకు ఇంకొకరు అడగవచ్చు కదా నా ఇష్టం నా తిక్క అడిగినాక మళ్ళీ అడుగుతా ఓకే స్టార్ట్ ఎప్పుడు చె కూర్చోండి ఎవరు నిలిచోదు ఒక్క పాయింట్ చెప్పనీ అన్నా కలర్స్ అన్నా ఓ పెన్సిల్స్ అన్నావు ఎందుకని తొందర నువ్వు పడుతూ రెండు ఒక పాయింట్స్ ఏదో ఒక పాయింట్ మీద నిలబడు కలర్స్ సోమెన్సిల్స్ పెన్సిల్స్ స్పార్కి రౌండ్ కేంద్రీకృతమై ఉన్నాయి టూ సర్కిల్స్ కనబడుతున్నాయి అరేంజ్మెంట్ బాగుంది అన్ని ఫోకస్డ్గా కనబడుతున్నాయి మీకు టూ డిఫరెంట్ షేప్స్ అంటే ఏంటమ్మా అచ్చా పెద్దవి పొడుగ్గా ఉన్నవి చిన్నగా ఉన్నావి ఉన్నాయని చెప్పని అన్ని ఇందరూ చెప్పినట్టుందే కొంచెం చాలా దగ్గర పాయింట్ పర్వాలేదు డిఫరెంట్ షేడ్స్ కలర్స్ లో డిఫరెంట్ షేడ్స్ ఇప్పుడు ఈ ప్రయోగం ఎందుకు చేస్తున్నానో మమ్మల్ని ఫిసిగిస్తున్నాడు ఏడ్పిస్తున్నాడు అని అనుకోకండి అందులో ఆంతర్యం ఏమిటో నేను చెబుతా అయిపోయింది కదా ఒకసారి వస్తున్నా నువ్వు మమ్మల్ని అడగరు కదా అంటే రిలాక్స్ అవుతున్నాం మైండ్ ను ట్యూన్ చేసి పెట్టుకోండి అంటే రిలాక్స్ అవటం ఏంటి ఇప్పుడు వీణ తీగ బిగిస్తే చక్కని శబ్దం వస్తుంది కదా అయిపోయింది కదా వీ హీప్ ఇట్ ూండ్ కంటిన్యూస్లీ కదా అందుకని నేను రెండోసారి అడుగుతానని చెప్పాను అందంగా ఉంది అద్భుత అభ్యంతరం ఏంటి చెప్పేశారు థర్టీ సెవెన్ పెన్సిల్స్ ఉన్నాయి ఏమా ఏం డిఫరెంట్ అరేంజ్మెంట్ చెప్పేసారు సర్క్యులర్ అరేంజ్మెంట్ గుండ్రంగా ఉన్నాయి ఇన్ని సర్కిల్స్ ఉన్నాయని చెప్పేశారు పెన్సిల్ చెక్కారు చెక్కకుండా ఎట్లా కరెక్టే పాయింట్ గా అదేంటది అమ్మా మీరు పింక్ కలర్ ఇష్టం రక్షించావు మీకు కొందరు ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు రెయిన్బో కలర్స్ అమ్మా టూ సర్కిల్స్ ఎవరో చెప్పేశారు ఆల్ పెన్సిల్స్ చెప్పేశారు చెట్టు కొమల్లా సూర్యుడి కిరణాల పువ్వు రెక్కల్లా గ్రూపింగ్ అమ్మా నువ్వే చెప్పు కొత్త పాయింట్ చెప్తున్నావా పాత పాయింట్ చెప్తున్నావాను ఎయిట్ అంటే అదో లేకపోతే ఇంతసేపు ఏం జరిగిందో ఏమి ఉండవచ్చో నా మనస్సులో ఎందుకు ఈ ప్రయోగం చేసుంటానో ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు ఒక్కొక్కరిని లేచి నిలమని అక్కడడిగి ఇక్కడ అడిగి ఇక్కడడిగి రెండోసారి అడిగి కొత్త పాయింట్ చెప్పండి పాత పాయింట్ రిపీట్ చేయొద్దు అని ఇంత ఇబ్బంది పెట్టానే ఎందుకు ఉండొచ్చు వన్ బై వన్ సో అవర్ పర్సెప్షన్స్ క్యాన్ బి డిఫరెంట్ అదొకటి రెండోది వీ మస్ట్ ఆల్సో లెర్న్ అబౌట్ అదర్స్ పర్సెప్షన్స్ ఇప్పుడు నీ చూసిన దృష్టి తప్పు కాదు అదే బొమ్మ కానీ ఇంకొకరికి ఇంకో కోణంలో కనబడింది అర్థమైందా ఒక నెమ్మదిగా పెన్సిల్ లెక్క పెట్టుకుని కూర్చున్నాడు రెడీగా ఎవరు లెక్క పెట్టకపోవచ్చు నేను లెక్క పెడితే ఆయన అడిగినప్పుడు థర్టీ పెన్సిల్స్ అని చెప్దామని చెప్పని అనుకున్నాడు మీకు అర్థమవుతుందా ఒక ఆయన సర్కిల్స్ లెక్క పెట్టారు ఒకరు పొడుగున్నాయో ఒకరు పొట్టున్నాయని చెప్పని లెక్క ఒకరు రంగులు ఉన్నాయన్నారు ఒకరు ఇన్ని షేడ్స్ ఉన్నాయని చెప్పారు ఇంకా మీరు చెప్పని పాయింట్స్ ఏంటంటే తెల్ల కాగితం మీద రంగు పెన్సిల్స్ పెట్టినరు కాదా పెన్సిళ్లు షార్పెన్ చేసినప్పుడు వ్రాసుకోవటానికి ఉపయోగపడుతుంది కానీ అందులో ఉన్న ముప్పై ఏడు పెన్సిల్స్ లలో ఒక్క పెన్సిల్ కూడా చుక్క పెట్టడానికి గాని గీత గీయటానికి గాని వాడుకోలేదు కానీ ఒక అద్భుతమైనటువంటి అందాన్ని ఆవిష్కరించి ఒక అమరికను అందులో ప్రత్యేకతను చూపిస్తున్నారు చూసే కళ్లకు నేర్పరితనం ఉంటే కొత్త ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి కళ్లకు నేర్పరితనమే మన చదువు సంస్కారం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అడిగిన ప్రతి ప్రశ్న మీ మనస్సుకు పంపిస్తున్నారు సమాధానం వెతకమని ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఆలోచించి చెబుతున్నారు ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ క్వాలిటీ ఆఫ్ ది ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఈజ్ ఫౌండేషన్ ఆ న్యూచ్ డిపెండ్స్ ది క్వాలిటీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఫౌండేషన్ స్వీక్ ఉంటే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉండదు కనీసం నేను ఒక పదిహేను ఇరవై మందిని అడిగాడు అటు ఇటుగా ఒకరిద్దరు ఇతరులు చెప్పిన పాయింట్ ఏ చెప్పారు అంటే అర్థమేమిటి ట్యూనింగ్ ది మైండ్ కనుక జరుగుంటే కొత్త పాయింట్ కోసం ఇంకా లోతుకి ఇంకా లోతుకి ఇంకా లోతుకి అబ్జర్వ్ చేస్తూ కనుక ఉండి ఉన్నట్టయితే కొత్త పాయింట్ అట్టుండేది అలవాట్లేదు మైండ్కి మన నేర్తలాకే ఇంకెవరిద్దరు ముగ్గురు చేయతారు ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేశానన్న దానికి ఎవరైనా సరే సమాధానం చెప్పదలిస్తే చెప్పొచ్చు నేను అనుకున్న ఆన్సర్లే ఇవన్నీ నేను అనుకున్న ఆన్సర్లే ఎవరికైనా అనిపించే ఆన్సర్లే కొత్త ఆన్సర్ వస్తే సంతోషమే ఇప్పుడు సంతోషం లేదని కాదు బట్ పాయింట్ ఏంటంటే కొత్త ఆలోచనలు ప్రశ్నిస్తే కదా మీరు ఆలోచించడం మొదలెట్టారు ప్రశ్నించకుండా ఊరుకుంటే ఆ బొమ్మ చూపించే పెన్సిళ్లు బాగున్నాయా నెక్స్ట్ వెళ్ళిపోతే ఏముంటుంది మీకు అర్థమవుతుందా బికాస్ ఐ హై హైన్ ఐ సెట్ ఐమ్ టుండమ్ పది పన్నెండు మందిని అడుగుతానని పదిహేను ఇరవై మందిని అడిగాను నేను మీకు అర్థం అవుతుందా దాట్ ఈస్ వ్యూ ఆర్ గ్రోయింగ్ ఎనీ అదర్ పర్సన్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్ గా చెప్పినప్పుడు వస్తుంది కొంచెం జాగ్రత్త వహిస్తే మనం ఆన్సర్ ని రిఫైన్ చేస్తాము అజాగ్రత్తగా చెప్పేస్తే రిఫైన్ చేయకుండా వస్తుంది ఇది అర్థమైందా రిఫైన్ ఆయిల్ చాలా ప్యూర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది రిఫైన్ చేయనటువంటి ఆయిల్ కాస్త మర్కీగా మడ్డీ అది ఉండి ట్రాన్స్పరెంట్ గా ఉండదు థింకింగ్ పవర్ పెరుగుతుంది ఇక్కడ దాన్ని చూసి మేమైతే ఒక నాలుగు ఐదు పాయింట్లు చూడగలుగుతాం కానీ పదహైదు మంది కనీసం ఒక సిక్స్టీ పాయింట్స్ అంటే ఆయన ఇందాక చెప్పినట్టు పర్స్పెక్టివ్స్ ఇతరులకు కూడా కొత్త కోణంలోంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని చెప్పారు కొత్త కోణం నుంచి చూసే నిర్భరితనం ఉంది అరే నాకి తట్టలేదేంటి నీకు అర్థం కాల ఇప్పుడు బహుశా ఈనా బీటెక్ ఈనా బీటెక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాడుకో మూడు పాయింట్స్ కొత్తవి నాకు దట్టలేదే ఎప్పుడు ఇలా మనం క్రాస్ వెరిఫై చేసుకోలేదు పాయింట్ అర్థమవుతుందా మీకు రోజు కూతురు కబులు చెప్పుకుంటున్నాం నిన్న ఆ సీరియల్లో మూడు మెట్లు దిగింది తెలుసా నాలుగు నిమిషాలలో దీని పాయింట్ అవుట్ చేసుకో అంతకు మించి పాయింట్స్ లేవా నేర్చుకోవటానికి సార్ మీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారా ఉదా చేసుకుంటున్నారా మీ భవిష్యత్తుకై మీరు మీ ప్రస్తుతాన్ని పెట్టుబడి పెడుతున్నారు ఆ ధ్యాసతో ఉండండి యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ అండ్ టాలెంట్ నౌ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ you will be having only a bleak future and not a bright future right so communication skills lo ikkada point eight ante mel mululu menu kolupulu antu untai nine c's of communication anchepine sadharana ga cheptanu ee tommidi c's eedante kevalam communication skills ke kaakunda jeevithamlo baaga upayogapadeetuvanti ee entadi chuddam motta modata careful observation yedi raaskovaddara pampisthan anchepaya kada vinandi ఎలా చూడవలే జాగ్రత్తగా చూడవలే జాగ్రత్తగా చూస్తామని పెన్సిల్లే కదా ఏమున్నాయి కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆ కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కాన్సంట్రేషన్ డెవలప్ అవుతుంది శ్రద్ధ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ద ఉంటే తెలుసుకుంటావు బాగా తెలుసుకోగలుగుతావు శ్రద్ద లేకపోతే తెలుసుకోవటం నా సిరకం సో యూ రిక్వైర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు కొత్త పాయింట్ చెప్పాలి అని నేను అన్నా కదా కాన్సన్ట్రేట్ చేయకుండా పరధ్యానంగా ఉంటే కొత్త పాయింట్ తట్టు ఉండేదా ఇప్పుడు మనసులో నాలుగో ఐదో పాయింట్స్ అనుకున్నాం ఈయన చెప్పాడు టిక్కు టిక్కు టిక్కు అయ్యో పాయింట్స్ అయిపోయినాయి అని నన్ను అడుగుడో ఏమో అందుకని ఇంకోసం ఆలోచిద్దాం ఇంకోసం ఆలోచిద్దాం ఇంకోసం ఆలోచిద్దామని మీకు అర్థం అవుతుందా ఈ ప్రోబింగ్ అంటే మోర్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ అంటే మోర్ కాన్సన్ట్రేటెడ్ యాక్టివిటీ అంటే ట్యూనింగ్ ది మైండ్ దీనివల్ల ఏమైందంటే క్లారిటీ వచ్చింది ఓహో ఇలా చూడొచ్చు మామూలుగా చాలా సింపుల్ గా సాధారణంగా ఉన్న ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుంటే పది మంది పది దృక్కోణాలతో చూస్తారనుకున్నప్పుడు నేను పది మందిలా పదింతలుగా ఎందుకు ఆలోచించకూడదు దాని అర్థమైందా పాయింట్ పరిశుభు లైక్ ఎ డిఫరెంట్ పర్సన్ లెట్ బీ లుకేటెడ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్ లెట్ బీ ఎక్స్ప్లెయిన్ ఇట్ డిఫరెంట్లీ లెట్ మీ పుట్ ఇట్ పొయిటికల్లీ లెట్ బీ అవాల్యుయేట్ ఇట్ క్రిటికల్లీ సో క్లారిటీ కమ్యూనికేషన్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వినటం ఇతరులు చెప్పిన పాయింట్స్ వినటం ఇంతవరకునే మనసులో అనుకున్నవి తీసేయటం కొత్తవి యాడ్ చేయటం నన్ను ఎవరు అడగలేదులే అడిగితే బాగుంటుండే కదా నన్ను అడగలేదు అంటే అందరినీ అడటానికి టైం ఎక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చాలా స్లో అంటే ఆ కమ్యూనికేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు నేను కొందరిని అడిగాను అడిగిన తర్వాత ఏం చేశాను అసలు ఎందుకు చేసినాయా ఇది చెప్పండి అని అడిగారు ముగ్గురో నలుగురో చేతి దాదాపు చేతున్న వాళ్ళందరినీ చెప్పమని చెప్పారు ఇక అర్థం ఇండి అంటే ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏమాశించి చేస్తున్నాము ఆశించిన ప్రయోజనం దక్కుతోందా ఇది మీ హృదయాన్ని తాకుతోందా అప్పుడు ఫుల్ఫిల్మెంట్ లేకపోతే ఫెయిల్ క్లియర్ సో నెక్స్ట్ ఏమిటంటే కంపారిజన్ ఇప్పుడు మామూలుగా మీ ఇద్దరు ఫ్రెండ్సా ముగ్గురు ఫ్రెండ్సా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ ఇద్దరిని ఇందాక అడగలేదు ఈ పెన్సిన్ల గురించి బికాస్ ఐ వాంటెడ్ ఆస్క్ అదర్స్ ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక పాయింట్ చెప్పావు అని అనుకో అమ్మా ఆ అమ్మాయి నా పక్కన కూర్చుంటుంది మూడేళ్ల మూడేళ్ల నుంచి ఫ్రెండ్లే అనుకోలే ఇంట్లో పాయింట్ చెప్తాదని అనుకుంటుంది కదా ఒక్క చేతి వేళ్ళు సమంగా ఉండవు తెలుసు మనం అనుకుంటాం ఒక వ్యక్తి గురించి మనకు తెలియదు ఎంతో ఉంటుంది ఆ తెలియని మనం గ్రహించగలిగితే బాగుపడతాం అది కంపారిసన్ కాంపిటీషన్ ఏమిటి పోటీ ఈ పోటీ ఏమిటి ఈయన మూడు కొత్త పాయింట్స్ చెప్పాడాలి అనుకుందాం పక్కన ఉన్నాయన ఈసారి అడగలేదు కానీ అడగని నాలుగు జప్తా నాలుగు ఇస్తా కాదు నాలుగు జప్తా పోటీ హెల్తీ కాంపిటీషన్ ఒకటి అలవాటు అవుతుంది ఆ తర్వాత క్రియేటివిటీ దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత ఏమిటి సృజనాత్మకత మనస్సు ఆలోచనలు సూర్యుడు కిరణాలు గోలు టీమ్ బిల్డింగ్ కలర్సు యునైటెడ్ టుగెదరు ఏమైనా అక్కడేమో రాసున్నాయా రాయల మీరు మీరు చదివిన డిగ్రీలను బట్టి మీ మన సామర్థ్యాన్ని బట్టి మీరు చదివిన సాహిత్యాన్ని బట్టి మీరు మాట ఈ క్షణంలో మీకు మనస్సుకు తట్టిన పదాలను బట్టి భావాలను బట్టి ప్రకటన సామర్థ్యాన్ని బట్టి మీరు కొత్త కొత్త ఆలోచనలు చెప్పగలిగారు అంటే ఇవి డెవలప్ అయితే మనం డెవలప్ అవుతామా కామా అంటే క్రియేటివిటీ లేకుండా అసలు కొత్త పాయింట్ చెప్పు కొత్త పాయింట్ చెప్పు కొత్త పాయింట్ చెప్పు నువ్వు చెప్పింది చెప్పారా నువ్వు చెప్పింది చెప్పారా మా కొత్త పాయింట్ చెప్పు ఎందుకు కొత్త పాయింట్ చెప్పలేకపోతున్నావు అని డీప్ గా ఆంతర్యం ఏమిటంటే డెవలప్ యో క్రియేటివిటీ అని దానివల్ల ఒక కమిట్మెంట్ ఏర్పడుతుంది నేను ప్రారంభంలో అదే చెప్పాను ఐ కమిట్ మైసెల్ఫ్ టు బికమ్ బెటర్ నేను బాగుపడాలన్న కమిట్మెంట్ మీలో రగల ఒక నిప్పుడు అవ్వలాక ఫర్ వాట్ ఫర్ కంటిన్యూవర్స్ ఇంప్రూవ్మెంట్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి ఉండవలసిన స్థితికి ఉండవలసిన స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి ఉత్కృష్ట స్థితి నుంచి ఉదాత్తమైనటువంటి స్థితికి చేరుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వివేకానంద స్వామి మఠం ఎవరో కొందరికి ప్రాపంచిక విషయాల మీద ఇష్టం లేని కారణం సన్యాసం తీసుకున్నారు సన్యాసం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు ముక్కు మోసుకుని యోగా ఏది మోక్షం భగవంతుడు వాళ్ళెందుకు పెట్టాలి ఇన్స్టిట్యూషన్ వాళ్ల కోసమో మన కోసం ఎందుకని మనం బాగుపడాలి మీరు అర్థమవుతుందా వాళ్లపాటికి వాళ్లు వాళ్ల మోక్ష మోక్షార్థం జగద్ది థాయచ్చ మోక్షం కోసం వాళ్ళు మోక్షగాములై కృషి చేయొచ్చు బోబోళ్లని మార్గాలున్నాయి వాళ్ల జీవితం ధన్యం చేసుకోవటానికి వాళ్లు ఎన్నుకున్న మార్గాలలో మూడు వందల అరవై కోణాలలో ఇదొక్క కోణం ఏమిటది ఈ ప్రపంచం బాగుపడాలి సమాజం బాగుపడాలి మనిషి బాగుపడాలి మనిషి చైతన్యవంతుడు మేధస్సు పదునెక్కాలి హృదయం స్పందించాలి కళ్లు చమర్చాలి అది అప్పుడు జీవితం లేకపోతే పశువు కినికి బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ దాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇఫ్ కమ్యూనికేషన్ కాంట్ మేక్ యూ బెటర్ హ్యూమన్ బీయింగ్ యూల్ బికమ్ ఎ బ్రూఫ్డ్ హిట్లర్ పేరు వినే ఉంటారు లక్షలాది మంది కోట్లాది మందిని చాలు కారణమైన వ్యక్తి మంచి కమ్యూనికేటర్ చాలా పవర్ఫుల్ గా ఉపన్యాసం ఇచ్చేవాడు ఓ మహాత్మా గాంధీ చాలా సింపుల్ గా ఉండేది ఉపన్యాసం కమ్యూనికేషన్ ఎంత విషపూరితంగా ఉండే అవకాశం ఉందో జాతి విద్వేషాన్ని రగల్చవచ్చో లేక నిగ్రహాన్ని నేర్పించవచ్చో సహనాన్ని నేర్పించవచ్చో మీకు అర్థమవుతుంది అందుకని రెండు రేర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాయి రైట్ సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇవి కనుక ఈ తొమ్మిది ఐదు టైప్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మీలో బాగుంటుంది మీకు బాగుపడతారని నమ్మకం ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క తెరలాగా తొలగిపోతే స్పష్టత ఏర్పడుతుంది చిన్నప్పటి నుంచి మనం అడిగిన ప్రశ్నలు బహుశా అడగకుండా దాచుకున్న ప్రశ్నలు ఇంకా తెలుసుకోని ప్రశ్నలు వీటన్నింటి వెనుక అసలు ప్రశ్నించాలి తెలుసుకోవాలనే తపన మనిషిని బాగుపడేటట్లు చేస్తుంది ఇఫ్ హ్యావ్ నో క్వశ్చన్స్ టు ఆస్క్ యూ హావ్ స్టాప్ గ్రోయింగ్ ఇఫ్ యూఆర్ యాడింగ్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు సీక్ ఆన్సర్స్ యూ విల్ గ్రో యు విల్ నో మోర్ you will become better in your life. Right? So, Adi Presto will do it. What is the equation? What is the equation? B is equal to 30. B is equal to 30. What do you mean? What do you mean? B is divide just not to come. Divide just not to come. Divide just not to come. ఎందుకు ఒప్పుకో మనసు ఒప్పుకోవటంలా ఇదేమో అక్షరం అదేమో నంబరు పోనీ కనీసం బీజిక్వల్ టు టూ అని కదా కంటే అది అక్కడ రెండో అక్షరం కాబట్టి నంబర్లు ఇది రెండోది కాబట్టి అప్పుడు అని నమస్కారం అది రెండో నంబరు ఇది రెండో అక్షరం అందుకని పోని ఒప్పుకుందాం అని అనుకునేదాన్ని బీజిక్వల్ అంటే పదమూడు అక్కడ లంగర్ మీకు అర్థమవుతుందా యూ డోంట్ ఫీల్ లైక్ యాక్సెప్టింగ్ ఇట్ రైట్ ఒకసారి చూడండి పన్నెండు పదమూడు పద్నాలుగు అని నంబర్లు రాస్తే అది పదమూడుగా చదువుతున్నాం అడ్డంగా ఏబిసి అని అనుకుంటే అది బి అనే యాక్షన్ లా కనబడుతుంది కాంటెక్చువల్ ఒకరు పొడుగు ఎవరితో పోల్చి చూస్తే పక్కన పొట్టాళ్ళు ఉన్నప్పుడు ఆ పక్కన ఇంకా పొడుగాళ్ళు ఉన్నప్పుడు పొట్టి అదే ఫొట్టి ఫోడు రౌండ్ ఒకరే అవుతారా సార్ అవుతారా అంటే కాంటాక్చువల్ మీకు అర్థం అవుతుందని చెప్పే పాయింట్ గీచిన గీత ముట్టుకోకుండా దాన్ని చిన్నది చెయ్యి ఎడకేస్తారు సార్ చిన్నది చేయటం అంటే కట్ చేయటమే మాకు తెలిసింది తుడి చేయడం పెద్ద గీత అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యుర్ క్రియేటివ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఒకే ప్రశ్న పది మందిని అడిగినప్పుడు చెప్పే సమాధానంలో కొత్తదనం ఎప్పుడైతే మీ సమాధానంలో ఉంటుందో నన్ను నాకు నచ్చ చెప్పగలుగుతారో అప్పుడు ఐ విల్ కన్సిడర్ యూ యాస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ అదర్వైజ్ ఐ విల్ సిమ్ ఆన్సర్ ఇచ్చారు ఏమిటో క్రియేటివిటీకి ఇంకో ఎగ్జాంపుల్ అర్థమైంది కదా ఏంటది ఏం చేస్తారు పాత్రను పాత్ర అంటే మెటాలిక్ పాత్రను కూడా పాత్రలు అంటారు కుండని తయారు చేస్తున్నాడు కుండ దేంతో తయారు చేస్తారమ్మా మట్టితో ఇంత మట్టి ముద్ద ఐదు రూపాయలు కుండగా మలుస్తే యాభై రూపాయలు మట్టి ముద్దగా మిగిలిపోతారా అద్భుతమైన కుండగా తీర్చిదిద్దుకుంటారా మీ చేతుల్లో ఉంటే అంటే ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ అఫ్ పర్పస్ యాడ్ వాల్యూ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ హ్యాట్ వాల్యూ మీకు తెలియదేట్లు ఇచ్చాడు భగవంతుడు డిగ్రీలు ఇచ్చాడు అన్నో అనుభవాలు ఇచ్చాడు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ స్వల్పంగానో అల్పంగానో లేక లోపభూహిష్టంగానో ఉన్నాయని అనుకుందాం అవి ఇంప్రూవ్ చేసుకున్నారనుకుందాం ఏం చేయాలి రోజు పొద్దున్నే ఒక మూడు ర్యాండమ్ వర్డ్ సెలెక్ట్ చేసుకోండి తెలియవు సార్ డిక్షనరీ తీసుకోండి పో చోట ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి మళ్ళీ ఓపెన్ చేయండి మళ్ళీ క్లోజ్ చేయండి మళ్ళీ ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి అదొంచ చేతి వైపు కుటుండ్ చేతి ఒక వర్డ్ పిక్అప్ చేసి త్రీ వర్డ్స్ ఆ త్రీ వర్డ్స్ ఏం చేయాలి ఇమీడియట్ ఆపోజిట్స్ మాకు తెలియవు నాకు తెలియదు సార్ చాలా సింపుల్ ఒక యాంటానిమ్స్ అండ్ సినానిమ్స్ డిక్షనరీ పెట్టుకుంటే మీకు దాని సమానార్థకాలు ఏమిటో దాని విపరీతార్థకాలు ఏమిటో అగనెస్ట్ వర్డ్స్ ఏమిటో తెలిసిపోతాయి కదా ఓ పదం చెప్పమ్మా ఎగ్జాక్టివ్ చెప్పమ్ అన్నది ఒక పదం దీనికి ఆపోజిట్ ఏంటీ సాధారణంగా బ్రేవ్ అంటే నాట్ బ్రేవ్ అని చెప్తారు చాలా మంది దాట్ ఎ వర్డ్ ఓకే టిబిట్ ధైర్యం పిరికితనం కదా రైట్ ఓ వర్డ్ చెప్పమ్మా ఎడ్జెక్టి చెప్పు నేరో దానికి ఆపోజిట్ వైడ్ బ్రాడు అని చెప్పచ్చు ఒక వర్డ్ చెప్పు ్యూటిఫుల్ ఆపోజిట్ చెప్పు ఓకే ఇప్పుడు ఏం జరిగిందంటే ముగ్గురిని నేను ఓ పదం చెప్పమన్నా ఇంకో ముగ్గురిని దానికి ఆపోజిట్ చెప్పమన్నా ఆలోచించడం మొదలెట్లా మనస్సు నంబర్ టూ మాట్లాడిన వాళ్ళు ఆలోచిస్తూ వింటున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ప్లస్ ఆ మూడు పదాలకు అర్థం ఏమిటో ఆ మూడు పదాలు ఎలా మన సొంత వాక్యాలలో చిన్నప్పుడు యూస్ ది ఫాలోయింగ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అని నేర్పించినప్పుడు పట్టించుకోవాలా మనం ప్రయోజనం అది యూ స్టార్ట్ థింకింగ్ యూ స్టార్ట్ యూజింగ్ దెన్ ఇట్ యువర్ ఓన్ దాట్ ఇంక్రీజెస్ యువర్ కాన్ఫిడెన్స్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఎనీ వర్డ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లేక దాట్ ఇంప్రూవ్స్ యువర్ వొకాబులరీ దాట్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైందా పదం చెప్ప ఇష్టం వచ్చిన పదం చెప్పి ఇనే ఇట్లా మాకు అర్థం కానీ పద చెప్తే మాకు అర్థమయ్యి మా లెవెల్ లో ఉన్న పదం చెప్తాం ఇంటెలిజెంట్ చాలే ఇంటెలిజెంట్ క్యూ ద సెంటెన్స్ వెర్ దట్ వర్డ్ ఇంటెలిజెంట్ క్యాన్ బి చాలా సింపుల్ గా చెప్పావు కాదు ఇంకొంచెం కష్టమైంది చూ మళ్ళీ ప్రయత్నించా ఇంటెలిజెంట్ అనే పదం ఎక్కడుంది ఆ బెస్ట్ లో ఆ సెంటెన్స్ లో ఇప్పుడు ఏం జరిగిందో గ్రహించారా మీరు ఎవరో ఒకటి ఒక పదం అడిగాను ఆ పదాన్ని నీ సొంత సెంటెన్స్ లో వాడుకో అమ్మా అని చెప్పాను చాలా సింపుల్ గా చెప్పింది లేదమ్మా ఆలోచించు మళ్ళీ ఆలోచించు మళ్ళీ ఆలోచించు it is not easy to be reputed as an intelligent person because you have to continuously strive to learn and be creative in order to become an intelligent person and a sentence ganaka ma vaeswer ga batti me edita complications <laughs> chestu untamo meer ela ganaka dani andanga cheppagaligithe godda utsahanni nimpe tattu cheppagaligithe andulo pranam posinattu avutundi meeku arthamainda eppudunna friends kurchunaa appudu em chesthar ante oka padam cheppam anladiga దాన్ని మీరు మీ సెంటెన్స్ లో చెప్పండి కొంచెం మంచిగా ఎప్పుడు బ్యూటిఫుల్ హీ ఈస్ బ్యూటిఫుల్ షీఈస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్ తుంచేయొద్దు దాన్ని పెంచుకునేందుకు బంధాన్ని పెంచుకునేందుకు కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించుకోండి బ్యూటిఫుల్ అని అన్నారు బ్యూటీ ఈజ్ నాట్ ఇన్ ది ఆర్టికల్ ఆర్ ది ఆబ్జెక్ట్ బట్ ఇన్ ది ఐస్ దర్సి ఈ సంస్కారం ఎప్పుడు వస్తుంది మంచి పుస్తకాలు చదువుతూ వస్తుంది మంచి పుస్తకాలు ఏముంటాయి వర్డ్స్ ఉంటాయి అంతే ఆ వర్డ్స్ ఆ వర్డ్స్ వాళ్లు వాడుకున్న తీరు ఇంగ్లీష్లో అక్షరాలు ఏనా ట్వంటీ పెరగలే మా చిన్నప్పుడు కూడా ఇరవై ఆరే అన్నారు ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో నాకు అక్షరాభ్యాసం చేశారు అప్పుడు కూడా ఇరవై ఆరే అన్నారు టూ థౌసండ్ అనుకున్నా పెరగలేదా అవే థర్టీనా అవి ట్వంటీ సిక్స్ ఐ మీన్ సారీ అవి ట్వంటీ కదా అవునా మరి వర్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇన్ఫినెట్ అనేంత వీలు లేవులే అంత చేరుకోలేదు కానీ లక్షల లక్షల ఎయిట్ ల్యాక్స్ టైన్ ల్యాక్స్ అంటారు కదా ఏదో పోనీ అయ్యా బాగుంది మరి వర్డ్స్ ఎన్ని ఉంటే సెంటెన్సెస్ ఎన్ని రాసిన క్రోర్స్ అండ్ క్రోర్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి అబ్బో లేఖ అయిపోయింది ఆ స్టాకు కావలే Same letters 26 can be used again and again to create old words, new words, and use the words, write sentences, write books on old topics, on new topics, and not yet explored topics. That is the power of 26. If you have a 20th verse, you can understand it. Sangeetam, the first swaral. Every swaral. Every swaral. Every swaral. Every swaral. ప్రైమార్డియల్ సౌండ్ ఓం అని చెప్పనంటారు ఆ ఒకటి ఏడై ఏడు అనంతమై ఒక శబ్దం ఇరవై ఆరై ఒక భాషలో ఇంకో భాషలో యాభై ఆరై ఆ ఇరవై అనంతమై ఒక్క విత్తనంలో ఇంత వ్యాప్తి అద్భుతమైనటువంటిది కనబడుతూ ఈ బుర్రలో ఏం పెట్టుకుని బతుకుతున్నాము గోపల్సింద ఇంటికెళ్ళి తలాంటి స్నానం చేయండి ఇవాళ చేయండి క్వశ్చన్ అది కాదు ఆ మట్టి పోవాల creates scope for good things to enter into your mind okay so that's one suggestion the starting point you can start any time in your life ye manchi roju si dasara modledta sir em ival manchi pani cheyataniki ival muhurtha baaleda manchi pani cheyataniki eppudu modledtacchu the loop the learning loop lascotcha anedoch cheppadu edo koncham aalochinche tatte unde koncham cheevu kottina ante anpisthadu చీవు కుట్టినంత అనిపించిన వాళ్ళు ఎవరో చేయొద్ద చెరుగుట్టినట్టుంది సార్ ఇందాన్ని అసలు చీవు కుట్టినట్టేమి అనిపించొద్దు అనిపిస్తే బాగుపడతారు అనిపించకపోతే పట్టించుకోరనమాట సో ఫాలో అప్ యాక్షన్ ఫాలో అప్ యాక్షన్ ఏమిటి చెప్పుని చేయటం ఆలోచించమన్నాను మొదలెట్టండి సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాను మొదలెట్టండి రోజుకో మూడు పదాలు నేర్చుకోమన్నాను మొదలెట్టండి నువ్వు ఇచ్చిన పదానికి నేను ఆ సెంటెన్స్ లో చెప్తానన్నాను మొదలెట్టండి పదానికి ఆపోజిట్ చెప్పమన్నాను మొదలెట్టండి దానికి ఇంకో స్నానిం చెప్పమనండి ఇంకో అంటాని చెప్పమనండి మేము ఒకే మరి పెరగదు పెరుగుతు బాగుపడరా తప్పకుండా బాగుపడతాస్తున్నాం మనం గెట రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతావా ఏమా ఫైవ్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ ఏం చేస్తున్నా ఏం కోర్స్ కంప్యూటర్ కోర్సు లాంగ్వేజ్ సీసీ ప్లస్ ప్లస్ యూనిట్స్ ఏమి ఉంటాయి నాకు తెలియదు అని కంప్యూటర్స్ నాకేమచ్చు కానీ ఓకే సో మీలో ఎవరైనా ఎక్సెప్ట్ ఏదో అనారోగ్యం అది ప్రాబ్లమ్స్ హెరిటరీ జీన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నవాళ్ళు తప్ప ఆరు ఆరున్నర గంటల కన్నా ఎక్కువ నిద్రపోతున్నారంటే యూ హెవ్ నాట్ అండర్స్టూడ్ వాట్ లైఫ్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనే అర్థం ఓ గంట గంటన్నర కన్నా ఎక్కువ టీవీ చూస్తున్నారంటే మీకు సమయం యొక్క విలువ తెలియలేదనే అర్థం అవుతున్నావు నాకు తెలుసు ఎక్కువ చూస్తావు ఉద్యోగం చేస్తున్నా చదువుతూ లైఫ్ అంటే టీవీ చూడమా చూడండి ఎంతసేపు సినిమాలు ఎన్ని అర్థం చేసుకోండి హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం విల్ డిటర్మైన్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ రైలు పట్టాలు ఒక పాయింట్ దాకా వచ్చాక దిశ మార్చుకోవాలంటే పట్టాలు రైలుకి సడ్జెస్ట్ చేస్తారు ఉన్నది ఉన్నట్టుంటే ఇటు వెళ్ళిపోతుంది ఇటు ముందే చెప్పి అతన్ని రైలు రాకముందే సర్ద సదిత ఇటువై పెళ్దాం అనుకుంటున్నారు జీవితంలో మార్గం మీరే ఎన్నుకోవాలి ఓవర్కమింగ్ రిసిస్టెన్స్ మనలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి అవలక్షణం ఏమిటంటే బాధగా వస్తుంది మంచికి అస్సలు ఒప్పుకోదు మనస్సు తిక్క ఇప్పుడు ఉదాహరణకి సాయంత్రం ఆరు గంటలకి గుర్ర పందాలలో లాభాలు పొందటం ఎలా పాఠం చెబుతాను అంటే మీరు రెండు మందిని తీసుకొస్తారు సాయంత్రం ఆరు గంటలకి బాగుపట్టడం ఎలా అంటే ఇద్దరు కూడా రా ఫ్రీగా చెప్తావు ఫ్రీగా చెప్తూ మా టైం ఎంత ప్రెషర్స్ టీవీ చూడదా ఇది ప్రపంచంలో సగటు మనిషి మనస్తత్వం అందుకే దాని రెసిస్టెన్స్ అడ్డుకుందాం అనేటువంటి ఒక భావం తీవ్రంగా ఉంటుంది దాని ఓవర్కమ్ అయితే సెట్ స్కై ఈస్ దిమిట్ దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ unlock your potential by tuning your mind dakiche pray tune your mind unlock your potential taala isthe kada vudduvoke velagalugutamu manavu yedo taala badalukottadi oka kalaye moshte taala badalukottalavachustundi prayam akkar lagutadi chakkaga taala chuttu teedani prayatnam cheyandi effective communication helps us to better understand the person or the situation ఒక వ్యక్తిని గాని లేక ఒక సన్నివేశాన్ని గాని ఒక సందర్భాన్ని గాని చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రభావోపేతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఉపయోగపడతాయి ఫర్దర్ ఇట్ హెల్ప్స్ ఎస్ టు అలౌ అదర్స్ టు అండర్స్టాండ్ దస్ బెటర్ ఇతరులు మనల్ని బాగా అర్థం చేసుకునేందుకు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడతాయి ఇతరులను మనం అర్థం చేసుకునేందుకు పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఇతరులు మనల్ని బాగా అర్థం చేసుకునేందుకు మన కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఉపయోగపడతాయి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎనేబుల్సెస్ టు రిజాల్వ్ డిఫరెన్సెస్ ఘర్షణలు గొడవలు అపార్థాలు ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్టయితే అవి తగ్గించటానికో తీసేయటానికో పనికొస్తుంది బిల్డ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఒక వ్యక్తిపై విశ్వాసం గౌరవం పెంచడానికి పనికొస్తుంది క్రియేట్ ఎన్విరాన్మెంట్స్ వేర్ క్రియేటివ్ ఐడియాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ క్యాన్ ఫ్లాష్ చిక్కుముడి గురించి చెప్పాయి ఇందాక కొందరికి అదేమి సామర్థ్యమో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అనుకుందాం వెయ్యి రూపాయలు పెట్టి వీళ్ళిద్దరు పోట్లాడుకునేటట్టు చేస్తా అంట వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేటట్టు వారం రోజుల్లో చేస్తారు మీకు అర్థమవుతుందా వీళ్ళిద్దరిని పాపం పదేళ్ల నుంచి ఆయన చూస్తున్నాడు మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసి తిరుగుతారు కదా నేనేమంటున్నాను వాళ్ళు నా తెలివితేటలతో క్రియేటివిటీ నా ఇంటెలిజెన్స్ తో వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడతాను అట్లా సంసారాలు చెడగొట్టే వాళ్లున్నారు స్నేహాలు చెడగొట్టే వాళ్లున్నారు సంస్థల్ని చెడగొట్టేవాళ్లున్నారు విషం బెదజల్లే వాళ్లున్నారు కళ్లల్లో చూపులో మాటలు అందులో మనం భాగం కాకూడదు హెల్ప్ నెవర్ హార్ట్ నెవర్ వీలైతే చేయండి లేకపోతే అకార మార్గం చెప్పు ఇది మంచి మనిషి అవ్వటానికి ఒక ప్రధానమైనటువంటి సూత్రం బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు ఇంజనీర్ అవుతావో డాక్టర్ అవుతావో చార్ట్ అకౌంటెంట్ బ్యాంక్ మేనేజర్ అవుతావు ఐఏఎస్ ఐపీఎస్ ఇష్టం ఏదన్నా అవు బట్ ఫస్ట్ బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ అందుకని ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలని మనం స్టార్టింగ్ లో అనుకున్నాం మనం క్యారెక్టర్ ఈస్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీస్డ్ ఇంటెలెక్ట్ ఇస్ ఎక్స్పాండెడ్ అండ్ యూ క్యాన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెక్స్ అది ఈ ప్రభావోపేతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎఫెక్ట్ ఉండాలి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నాట్ ఆర్డినరీ నా చెప్పేసే మా నేను ఏమో అనుకున్నాను ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ గా ఉంటే ఏమవుతుంది పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయన్స్డ్ వ్యక్తులను ప్రభావితం చేయవచ్చును ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ సమస్యలకు సమాధానాలు పరిష్కారాలు దొరుకుతాయి మార్పులను ఆహ్వానించవచ్చును ఎక్సలెంట్ రిలేషన్షిప్స్ ఆర్ డెవలప్డ్ డిజైవ్డ్ సక్సెస్ అసలు ఏం కావా జీవితంలో మీకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏం సాధిద్దామని అనుకుంటున్నారు వ్యక్తులను పరిస్థితులను సమస్యలను మార్పులనుబంధాలను కావలసినటువంటి ఫలితాలను ఇంత మించే విధంగా ఉంటుందా అసలు విజయం అంటే విజయంలోని రహస్యాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి గెట్ మోటివేటెడ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇందాకే చెప్పా ప్రతి ప్రశ్న ఇంటర్నల్ కమ్యూనికేషన్ ప్రతి సమాధానము మధ్యలో ఆలోచన ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ప్రశ్నని విని అర్థం చేసుకుని సమాధానాన్ని అన్వేషిస్తున్నాం తింటారు ఇంకొకరు వేసిన ప్రశ్నలకు మనం సమాధానాన్ని అన్వేషిస్తున్నట్టు మనల్ని మనమే ప్రశ్నించుకుని కనుక సమాధానాలు అన్వేషించినట్లయితే కొంచెం తొందరగా జరుగుతాం వీ నీడ్ నాట్ ఆల్వేస్ వెయిట్ ఫర్ సమదర్ పర్సన్ టు ఆస్ మే క్వశ్చన్ అలా can we ever remain without communicating no nidra no? potunna appudu nidra potunna appudu are you communicating or are you not communicating communicating, <laughs> communicating. amma etla kallal gantam nastam డ్రీమ్స్ అంటే మనం నిద్రపోతున్నప్పుడు ఒళ్లు మరచి అదమరచి నిద్రపోతున్నప్పుడు కంటున్న కలలు కూడా మన మనస్సు కమ్యూనికేట్ చేస్తున్నట్టే లెస్ మీరు అప్పుడప్పుడు గమనించుంటారు మనం మేల్కున్నప్పుడు ఇతరులు నిద్రపోతున్నప్పుడు వాళ్ల ముఖంలో ఎట్టెట్టెట్టనో మొహం పెడతారు అంటే వాడు కమ్యూనికేట్ చేస్తున్నట్టే వాడి తెలియదు we have thought and i said the person who is sleeping is not aware of what they are doing and why they are doing but others who are watching them are clearly understanding that they are having a disturbed sleep pillal miru gamaninchaledo nidraloni navutolu lecha kedugnavu navu rabayana adu telusa so we are communicating kada mari pukina pattinchi uth idiga manam communicate chestu ganaku unnatey ki how effective or deficient we must have become in our communication skills మన వయస్సు ఎక్స్ ఓ ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిదేళ్లు అనుకుందాం ఇరవై ఎనిమిదేళ్ళు అనుభవం ఉంది నాకు యూ మస్ట్ బికమ్ రియల్లీ ఎఫెక్టివ్ కదా అయ్యావా ఎందుకోవాలా పట్టించుకోలేదు ఏంటది ఏం చేస్తారు తంతారు ఫుట్బాల్ ఏం చేస్తారు తంతారు తనకపోతే ఆటే లేదు చేత్తో ముట్టుకుంటే ఫౌల్ మీకు అర్థమైంది కదా సరే మీకు ఫుట్బాల్ మ్యాచ్ మీకు తెలుసు అటు ఒక గోల్ పోస్ట్ ఉంటుంది ఇటు గోల్ పోస్ట్ ఉంటుంది ఇద్దరు రెండు టీమ్స్ ఉంటాయి వీళ్లు అక్కడ గోల్ చేస్తే వీళ్ళకు పార్ట్ వాళ్ళు ఓడినట్లు ఎక్క వాళ్లు గోల్ చేస్తారు వీళ్ళు వాళ్ళు చేయకుండా జాగ్రత్త పడతారు వాళ్లు వీళ్లు చేయకుండా జాగ్రత్త పడతారు అటంతా తనుకుంటూ ఉంటారు అని తనుకుంటుంటే మీరు బాల్ని తుంటారు అప్పుడప్పుడు వాళ్ళు కూడా తనుకుంటారు తనుకుంటారు గోల్ లేకపోతే అంటే ఆ గోల్ పోస్ట్ తీసేసి ఫుట్బాల్ ఆడమంటే ఎవడు విడిది కుతానాలు రెండు టీములు చేయకుండా మీరందరూ ఒకే టీం ఫుట్బాల్ స్టాండ్ ఐస్ ఐ టోల్డ్ గోహెడ్ గోహెడ్ మీకు అర్థమైంది కదా రెండు టీములు లేకుండా అందరూ ఒకే టీం అని చెప్పి లేక గోల్ పోస్ట్ తీసేసి గానీ ఫుట్బాల్ ఇచ్చి గాని ఫుట్బాల్ కూడా లేదు ఫుట్బాల్ ఆడండి బాగుంది ఆట కొత్త ఆట నేనే కనుక్కున్నాను నేను రాత్రే దట్టింది అందరి గ్రౌండ్స్ కు పిలుస్తా బిజీలేస్తా ఫుట్బాల్ లేదు గోల్ లేకుండా జీవించటం ఇలాంటి పరిస్థితి అన్నమాట వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ లైఫ్ ఏం సార్ నా చిన్న వయసు సార్ నేను ఇప్పుడే చదివాను అది చదివాను అందుకని చెప్పి నాకు అటే తెలియదు సార్ మరి తెలియనప్పుడు గోల్ ఎక్కువ ఉంటుంది కొంచెం బాగా తెలుసుకోవడానికి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన అప్పుడు బట్టధ వచ్చేస్తుంది ఏం పనులు చేయలేవు effective communication will dramatically reduce misunderstandings save time and improve the work culture office lo pani chese vallu aneka sandarbhalallo chakkaga chepaleka chepindi grahinchaleka grahinchindi paathinchaleka godavalu misunderstandings padi samarchanalo takkuvaga anchna revatam takkuvaga anchna avestu ittorloku avakasalu ivatam mana avakasalu povatam ilantivani jarugutonte And the communication skills will be a strength and not a weakness for you. Your attitude, your behavior, your body language, everything about you communicates. Manam patinch ko. Bada chinch andi. Mata, teeru, chupu, nadaka, battalu, padati. Anni communicate chaste. <laughs> sir, dabbu nol manchi batles kundar sir. Akhar la. <laughs> ne dabbu gurinci maata attan da. Rangula gurinci maata attan lez. that thought alone itself it communicates as prohaganakam anro unte baaguntundi your dress your style your looks and everything communicates is communication important in our life yes so, let us see communicate to connect or disconnect communication must be used to connect not to disconnect ఒక వ్యక్తితో ఉన్న పరిచయాన్ని పెంపొందించుకోవటానికి కమ్యూనికేషన్స్ వాడుకోవాలి తుడి చేసుకోవడానికి గొడవలు పెట్టుకోవడానికి ఘర్షణలు పెట్టుకోవడానికి వాడుకోకూడదు కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ బై లర్నింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ మిస్టేక్స్ ఏదోసారి పొరపాట్ల ఒక మాట అన్నా ఆయన మనసు నొచ్చుకున్నట్టు నాకు తెలిసింది అంటే ఇట్స్ సార్ అంటాడు అలా కాకుండా తొందరలో ఉన్నావా రెండు నిమిషాలు copalal anukuntunna kucha ante permanently enemies so that we will never become friends are you using it to connect or disconnect and it is primarily into the are you learning from your mistakes and also fast track program is to learn from other universities the urge to reach your potential is the key that unlocks your door to personal excellence you must become excellent ఏదో ఒక ఫీల్డ్లో మీరు ఎన్నుకున్న ఫీల్డ్లో ఒక గోల్ ఏర్పాటు చేసుకుని అనవసరంగా నిద్రపోకుండా అవసరమైన మేరకు నిద్రపోతూ అనవసరమైన ఆకర్షణలకు లోను కాకుండా జీవితాన్ని సద్వినియోగపరుచుకునేందుకు కనుక ప్రయత్నిస్తే మామూలుగా లెఫ్ట్ టు యువర్ సెల్ఫ్ మీరు స్థాయికి వచ్చేవాళ్లు మోటివేట్ అయితే ఈ స్థాయికి చేరుకుంటారు దాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ కమ్యూనికేషన్ మేక్స్ ది డిఫరెన్స్ గొడుక్కు సాధారణంగా నల్లబట్ట వాడతారు పానబడుతూ ఉన్నప్పుడు అందరూ గొడుగులు తీస్తారు ఓ యాభై నల్ల గొడుగుల మధ్య ఒక పువ్వుల గొడుగు ఒక అందమైన ఇంకో రంగు పసు కోయరు పూమ రోటి ఎలా ఉంటుంది డిఫరెంట్ పది మందిలో నీ మాట తీరలా ఉండాలి ఎలా ఉండాలి డిఫరెంట్ ఒకే విషయం గురించి చెప్పమన్నప్పుడు మీరు ఎలా చెప్పాలి కొత్తగా చెప్పాలి అందంగా చెప్పాలి అద్భుతంగా చెప్పాలి ఆ సామర్థ్యం ఉండాలంటే వి ఆర్ అవర్ థాట్స్ విఆర్ అవర్ are విఆర్ అవర్ ఛాయిసెస్ వీఆర్ అవర్ డిసిషన్స్ రిఫ్లెక్టింగ్ థింకింగ్ ఇంప్రూవ్ వాట్ ఆర్ యూ అంటే ఏం చదివా ఏం చేస్తున్నావు అని అర్థం పుచ్చుపుచ్చుకుని ఎవరు preparing ఎంబీబీఎస్ అక్కడ ఎంఎస్ చేద్దాం నేను ఎండిఎంఎస్ కదా ఏం చేద్దాం అని హర్ పేరెంట్స్ ఆర్ హర్ సెల్ఫ్ హావ్ టేకన్ ఏ డిసిషన్ ఎర్లియర్ టు డూ సంథింగ్ రైట్ అండ్ షీ అచీవ్ ఆర్ అవైలబుల్ షీ మేక్ దిస్ చాయిస్ addition was taken she has put in the effort she has attained the stage she has a goal goal oriented behavior like arthmathonda btech the complete thing is mbbs amma mbbs to btech ko friend set line now are preparing for civil service examination either కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో స్నేహం అంతే తప్ప చిన్నప్పుడు టెన్త్ దాకా చదువుకుని ఒకరు ఇంజనీర్ అయ్యారు ఒకరు డాక్టర్ అయ్యారు అలాంటి స్నేహం కాదు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో స్నేహం బాబు స్నేహం వల్ల బాగుపడాలా స్నేహం వల్ల చెడిపోవాలా ఎంతమంది ఎన్ని స్నేహాల వల్ల చెడిపోతున్నారో తెలుసా ఇందులో కమ్యూనికేషన్ లేదా అంటే ఎలాంటి స్నేహాలు చేయాలి మనల్ని బాగుపరిచే స్నేహం చేయాలి ఆ ప్రోసెస్ తో మనం అంటూ ఏదైనా ఇవ్వగలిగితేనే వాళ్లు మనకు కొంతిస్తారు మనం ఏమి ఇవ్వకుండా వన్ వే ట్రాఫిక్ అయితే ఎదుటి వాళ్ళు ఏమి గివ్ అండ్ టేక్ ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దోచార్ మినిట్ మే పో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ చాయిస్ మేడ్ చాయిసెస్ ఎర్లియర్ అండ్ యూ టేకెన్ కరెక్ట్ డిసిషన్స్ that explains your present past explains your present and the decisions and the choices you are making now will decide your future swami vekarandur shot chala chakaga cheptaru your destiny is in your hands ani mana aina bhasha emana paamisthu gurinchi cheptunnade adi manam anukuntam paamisthu dappatalle aina ee aalochanalu ee nirnayalu ee prashnalu ee samshayalu ee kalalu ee lakshalu ninnu gathamlo తీసుకున్నటువంటివి నేడు వర్తమానానికి కారణమయ్యాయో వర్తమానంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు నీ సామర్థ్యాలు నీ భవిష్యత్తుకు కారణమవుతాయి అది యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే అర్థం రైట్ సో ఇక్కడ మనం ఆపుతున్నాం ఏటది ఒక్కటి థర్టీ ఫోర్త్ స్లైడ్ బోత్ లైడ్ అండ్ జెలస్ ఆర్ కమ్యూనికేటెడ్ వెరీ పవర్ఫుల్ ఇవి రెండు రెండు నెగటివ్ క్వాలిటీస్ its only in mathematics virus and minus become plus elsewhere they become double negative mai daggara manchi notebook undi maa daggara ledhu asuya maa daggara remote undi mai daggara ledhu garbo two negatives ee ronnenti ni niyantrichukovathe manasuku manchi margaani nerpichanu thank you we meet tomorrow ఎయిట్ ఓ క్లాక్ అలా వస్తున్నారు నైన్ థర్టీలో కంప్లీట్ చేస్తాం అన్ని ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఇంగ్ నెక్స్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో నేను పంపించేస్తాను ఈ మెయిల్స్ ద్వారా మరి మీకు వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో నాకు తెలియదు వీలైతే ఒకసారి చూసేసేయండి సో దట్ ఐట్ ఐన్ స్విఫ్ట్లీ కలర్ టుమారో అండ్ ఇంతకు ముందు ఇక్కడ మన రామకృష్ణ మఠంలో గానీ ఇతరత్రానై ఇచ్చిన లెక్చర్స్ కూడా రికార్డ్ అయి అవి కూడా మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే యాక్సెస్ చేసుకోవడం తెలుస్తుంది తెలుసుకుంటే ఏం బాగుంటుంది సార్ రెండోసారి బోర్ గురుతుంది కదా అంటే బోర్ కొట్టకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఓకే